ఇక్కడ పన్నెండు మంది శిష్యులు నేను చెప్తాను ఫస్ట్ పాయింట్ దాని తర్వాత రెండో పాయింట్ మీరు ఎక్కడికి వెళ్ళాలా మీరు ఎట్లా సేవ చేయాలా ఎవరికి సేవ చేయాలా రెండో పాయింట్ అక్కడ పాయింట్స్ లాగా రాసుకుంటే మనము ఏదో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన పెద్ద ఎగ్జామ్ పోతుంది ఎవరు కూడా అట్లా చదవాలండి సో ఎగ్జామ్కి పోతున్నట్లు చదివితేనే ఎగ్జామ్ చేయడం ఒక యుద్ధం అంటే సో యుద్ధంలో ఫొట్ ఉన్నాం ఈ లోకంలో ఏ ఒక్క చెప్పండి విజయ పొందాలంటే ృదయా ప్రతిక్షణం నీ హృదయంలో జరుగుతుంది నీ మనసులో జరుగుతుంది నీ తలంపుల మధ్యలో జరుగుతా ఉంది ఏ తలపు అక్కడ తినగల ఇట ఆట ఇట ఆట మనిషి జీవితం అట్ట ప్రజలు చాలా తేటగా ఉంటారు మనమే కన్ఫ్యూజ్ జీవితం కాబట్టి ఈ మనసు పరిపాలన రకమైన కేంద్రీకరించడం పార్టీ హెచ్చరిస్తుంది ఎందుకంటే అది పోరాటం అది ఇది ఒక పోరాటం కాబట్టి ఇది ఆత్మీయ పోరాటం ఈ ఆత్మీయ పోరాటంలో మన ప్రభు తన శిష్యులకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే పని మందిని పంపిస్తాను చూడండి ఇది ఆజ్ఞ ఇది ఆజ్ఞ ఆగ్ఞ ఇది ముఖ్యంగా ఏంటంటే ఆజ్ఞ చెప్పండి మనం ఆజ్ఞ పాటిస్తున్నాం అర్థం చేసుకుందాం ఆయన ఈ లోపంలో మనల్ని పంపించుడు మనల్ని మనల్ని ఆయన పిలుచుకున్నాడు మనం కాదు మన మీద మనం మన మీద గొప్ప చేసుకొని రక్షణ పొందిన వాళ్ళని కాదు ఆయన పిలిచిండు మనం స్పందించడం అంతే మనలో గొప్పతనం లేదు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఒక ఆగ్ వచ్చింది ఇక్కడ కమాండ్మెంట్ అనే ఉంది ఇక్కడ ఈ ఆగ్ ఏమంటుందంటే మీరు ఎక్కడ పోవాలా శిష్యులకు చెప్తుండూ అన్యజన్ల ధరలో వెళ్లకుంటే మరి విశేషంగా సమర్య ఇస్రాయల్ ప్రజల మధ్య చూడండి ఇస్రాయల్లలో నశించిన ధ్వరలు ఎదుకైపోయిందంటే ఇస్రాయల్లలో నశించడం ద్వారా బాగా ఉంది కదా దీని దృష్టిలో ఇస్రాయో అనేది భాగం చేసుకోండి అది ఒక ఆత్మీయమైన స్థితి ఇస్రాయల్ అనే పదాన్ని మీకు చేస్తా చాలా మంది ఇస్రాయల్ అంటే అర్థం ఏం చెప్పడం వారని చెప్పగలరా చాలా సంవత్సరం మనం వింటున్నాం కదా ఇస్రాయల్ అనే ఎవరు చెప్పగలరు ఇక్కడ ఇస్రాయల్ అంటే అర్థం అది కొత్త నివాదకి వచ్చినా కూడా దేవుని ఇస్రాయల్ గా మార్చుకోవడానికి దళితుల రాష్ట్ర ప్రతినిధులకు పౌరులు జ్ఞాపకం నిజంగా ఇస్రాయల్ అంటే ఎవరు చెప్పగలరు అంటే నేను అనేది కరెక్ట్ మీనింగ్ తెలవకపోతే నువ్వు చూడండి సమర స్త్రీతో మాట్లాడుతున్న అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం తెలుసుకోకుండా ఎట్లా ఆర్థించగలం దేవుణ్ణి ప్రతిదీ తెలుసుకోవాలా అన్న విషయం మనం ఆసక్తి చూపించాలంటే జ్ఞాపం చేస్తున్నాం నేను చూస్తున్నాను ఇస్రో అనే దానికి తెలుసు పెనుగుల ఆట అనేది ఒకటి తెలుస్తుంది నేను ఎప్పుడు చిన్నపంచం పదం ఇస్రాలు అంటే పెనుగుల ఆటల వాడు అనుగుణ ఉంది హెచ్ త్రీ ఫోర్ దేవుడే విజయం పొందునుగాక దేవుడే ప్రతి దేవుడే ఆధిక్యం పొందునుగాక అనేది ఒక మీనింగ్ దాని తర్వాత all interesting meanings evangelist uh, sir he will rule as god devuni vale paripalinche vallattu dor sorry devuni vale paripalinchala andike aina raaju kavati manamandaram aina bidalavamu manamuru rajulaku anduke rajulaku raaja ad arthamaindi ikkada aina raaju maharaja aina manamanta aina kinda rajulam rajulaku raaju aina kabati he will rule as god ante israel ante devuni vale paripalinche vaadu ani kodundha akkada దాని తర్వాత హెచ్ ఫోర్ హెచ్ ఎయిట్ ఎయిట్ జీరోలో ఏముందంటే ప్రివైల్ హ్యావ్ పవర్ శక్తి పొందినవాడు అని అర్థం ఇస్రాయల్ అంటే శక్తిని విజయం పొందినవాడు విజయం పొందేవాడు ఎన్ని పదాలు దాని తర్వాత హెచ్ ఫోర్ అంటే శక్తి కలిగిన వాడు పరాక్రమశాలి కలవాడు పెనుగుళ్ళు ఆడేవాడు దేవుంతా కలిగిన వాడు ఎవరు కాబట్టి ఇక మీదట నీ పేరు యాక అనబడదు ఇక మీదట నీ పేరు ఇస్రాయల్ అనబడుతుంది ఎందుకు ఇసలు అనబడుతుంది నువ్వు దేవుని దూతతో పెరుగులాడినవు చూడండి మనము పెరుగులాడే వాళ్ళము యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఛాలెంజ్ తీసుకుంటాం అన్నట్టు ప్రతి విషయంలో పెరుగులాడడం ముఖ్యంగా నేను లాస్ట్ వీక్ ఒక వాక్యం జ్ఞాపం చేస్తున్నా యేసు ప్రభు ఆ యోర్ధా నదిలో బాప్తిజం ఇచ్చి వ్యూహాను ద్వారా బాప్సం పొందినాక ఏం జరిగింది బాప్తిజం పొందినాక ఏం జరిగింది బాప్తిజం పొందినాక బాహర నేను నీకు వాపసం ఇవ్వడం ఏంటి అదిస్తున్నాను ఇవ్వదు ఇవ్వబద్దు కాసే ఈ విషయానికి గుర్తు సార్ నేను ఎప్పుడు వాపన్ ఇవ్వాలి బ్రదర్ నాది చాలా సార్ నేను ఇవ్వాలా లేదా ఇవ్వాలా లేదా నేను నేను ఎక్కడన్నా ఉందా వ్యక్తి వాళ్ళ పలాని వ్యక్తి వద్దని ఎక్కడన్నా ఉందా ఎక్కడ కదా ఎక్కడ లేదు చాలా మంది ఆ రూపకంగా పర్లోక రాజ్యానికి తలుపులు మూసేస్తున్న వాళ్ళు ఎవరు తెలుసు యువకులే అర్థమవుతుందాబో నేను ఎక్కడ బ్రదర్ ఎందుకు ఇవ్వకూడదు నువ్వు విశ్వాసవి కావా రక్షణ పొందిన వాడివి కాదు పర్షదంగా జీవిస్తానేవా అనే కొరకు సమర్పించుకున్న వాడు కాదా మళ్ళీ ఎందుకు ఇవ్వకూడదు బాప్తిజం ఇచ్చి వ్యూహం లాంటి వాడుకుంటే నేను నీకు నీ దగ్గరికి నేను తీసుకోవాల్సింది బాప్తిజం నేను నీకు ఇవ్వడం అంటే ఇది మనకి తప్పదు నువ్వు కర్తవ్యం పాటించక తప్పదు నేను పొందుక తప్పదు అంటాడు అక్కడ మనకి ఇది సరే నీ రోల్ నీదే నా రోల్ నాదే నువ్వు ఈ రోల్ కొరకు వచ్చినావు ఈ కర్తవ్యం నెరవేర్చడానికి లోకంలోకి వచ్చినావు అదేనాక నీ పని ఉండదు నా కర్తవ్యం నెరవేర్చిన తగ్గ నీ లోకి దాని తర్వాత నా పని ఇక్కడ అవసరం లేదు నేను విడిచిపెట్టాల్సింది ఈ మనమందరము ఒక పని నిమిత్తమై ఈ లోకంలోకి వచ్చినాం అది ముగించుకున్న నాకు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే ముగించుకున్నంత వరకు నువ్వు పోవ్వు కూడా కొంత కొంతమంది పోయినారు నాకు చాలా మంది వేరు కొన్ని లక్షల మంది పోరు అయితే నేను ప్రతిసారి ఈ సమాధి తోటలు ఇందాక సంప్రదాయంలో చెప్తున్నాడు ఇక్కడ ఎక్కడో సమాధి తోట ఉంది ఎక్కడో నాకు తెలియదు కానీ ఆయన గుర్తుపట్టండి ఇక్కడ ఏదో ఒక సమాధి తోట ఉంది అంటే నాకు సడన్ అపృత్తి వస్తుంది ఏ సమాధి తోట నుంచి పోయినా కానీ నేను గమనిస్తే తెలుసు గొప్ప గొప్ప విలువ గల దేవుని ప్రణాళికలను అన్నింటినీ సమాధి అయిపోయిన వాళ్ళకి వాళ్ళు సాధించలేకపోయారు ఎంతో మంది ప్రతిసారి సమధితో చూసిన జ్ఞానం వస్తుంది నేను అట్లా ఉండడానికి వీళ్ళు అట్లా కాడానికి వీళ్ళు నా జీవితం అట్లా ముగించడానికి వీళ్ళదు రేపు నాకు ఇచ్చింది ఎన్నో తలాంతులు ఒకటి కాదు ఎన్నో ఇచ్చింది అవి నేను వేస్ట్ చేసిన నా వాళ్ళంతా వేస్ట్ చేసుకొని అన్ని తలాంతులు అక్కడ భూమిలో మనం నడపడానికి వీళ్ళదు మన మన తలాంతులు నాటడానికి వీళ్ళదు అవన్నీ ఇక్కడ పని చేసి అనేకలకు ఇచ్చేసి వెళ్ళిపోరు ఆ ఇప్పుడు చనిపోక ముందు తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళ ఆస్తులు ఇచ్చేసి పోతారు పోతారా బంగారం తీసుకెళ్తారా ఊరి చేస్తారు నువ్వు తీసుకోవాలి నేను లేదు నేను బంగారం అట్లనే పెట్టుకుంటా అంటే సమర్థియముందు నువ్వు పెట్టు నువ్వు తీయకున్నా ఎవరు తీసుకుంటాడు కొన్ని కేసులు నేను ఎట్లా కదా ఆ తీరానికి వీళ్ళు నువ్వు నేను నా చేతి నుంచి ఒకటి ఉన్నా లేదంటే నువ్వు చనిపోయినా నేను ఏం చేయలేవుడు ఒకరు తీసుకో తప్పదు అది కొట్లాడుకుంటారు తర్వాత చుట్టూ అన్నదమ్ములు కొట్లాడుకుంటారు నాకు ఇది కావాలి నాకు అది కావాలి కమ్మలు కావాలి నాకు అన్ని కొట్టాడు కదా ఈ విషయం బాగా అర్థం ఆత్మీయ దృష్టితో ఎన్నెన్నో విలువగల తలాంతులు దేవుడికి చుడ్డు నేను పక్షీలగా చెప్తున్నా ఒకరి గురించి ఒకరి గురించి అంటే ఒకరి గురించి అది నువ్వే కావచ్చు నేనే కావచ్చు ఒకరంటే ఒక వ్యక్తిని కాదు ఈ గ్రూప్లో ఎవరు ఉండొచ్చు ఈ గ్రూప్లో అందరూ కూడా ఉండొచ్చు నాకు కూడా తెలియదు కానీ నీకు ఇచ్చిన దేవుడు స్పెషల్ గిఫ్ట్స్ కానీ నువ్వు వాటిని వాళ్ళలాగా వదిలేసుకుంటున్నావు బాగా అర్థం చేసుకోండి కదా శిష్యులకి అన్ని తలాంతరించి పంపించేసిండు పెరుగులాడండి మీరు అంత మీరు మీకు శక్తిని ఇచ్చిన మీరు దేవుడితోనే పెరుగులాడిన వాళ్ళు కాబట్టి అటువంటి పవర్ దేవుడితోని పెరుగులాడితే దేవుని విజయం పొందింది దేవుని శక్తిని పొందుకున్నాడు ఎవరు యోక యాకొబ్ అందుకు ఇస్తాడని పేరు పెట్టినాడు దేవుడితోనే విజయం పొందిండు కాబట్టి మనం కూడా శిల మీద విజయపడడం అని చెప్పండి ఏసులోతో పాటు మరణించి ఏసులో పాటు సిలవు ఇవ్వబడి సమాధి చేయబడి మన తెలియజేయాలి అదే బాప్తిజంకు అర్థమంది నేను చెప్తా ఉంటాను బాప్తికి అర్థం పెంచిన రోజు రాష్ట్రపతికి ఎన్నికల మంది ఇలా చూస్తుంటారు ఆయనతో పాటు మరణించడం ఆయనతో పాటు సిల్వ ఎక్కడం అందుకే ఎవడి సిల్వ వాడే మోసుకోవాలి నా సిలు నువ్వు నీ సిల్వ నేను మొయ్యలేను నువ్వు నీకు ఏదో నువ్వు గెలవాలి అంటే నీ భారం నీ పిలుపు నువ్వు ఎట్లా శిలువ ఇప్పుడు చెప్పండి సిలువ ఎవడు కానీ ఇష్టమా దాని మీద ఎక్కవంటే ఎక్కుతారు ఎవడన్నా మెడల్ ధరించుకుంటుంది ఇంటి మీద ధరించుకుంటుంది చర్చల మీద పెట్టుకుంటారు ఒకసారి దాని మీద దాన్ని మోసుకుంటే బాగు దాని మీద నిన్ను సెలవేస్తారంటే వస్తాడు ముందు రాడు నాకు తెలుసు మొయ్యి దాని తర్వాత నువ్వు సావబోతున్నావు అంటే ఎవరు మొయ్యులు నాకు తెలుసు నాకు గుర్తుంది కొంతకాలం కిందట ఎస్పీజీ చర్చ్ లో నేను సిల్వ మోసినాను ఆ మూత ఆ సిల్వ మూత వేరే ఇప్పుడు మొస్తాను సిల్వ మూత వేరే అప్పుడు నిజంగానే స్టీలు బ్రాస్ తో ఉండేది సిల్వ పెద్ద కూడా దాన్ని పట్టుకోవాలి ఎంత బరువుంటుంది అట రెండు చెత్తం పట్టుకొని చర్చ్ చెట్టు తిరగాల నా తక్కిన వాళ్ళందరూ తెల్ల గౌన్లు వేసుకొని నేను కూడా తెల్ల గవన్ వేసుకోవాలి ఇది కొంచెం ఇట్లా ఆరంజ్ మెరూన్ కలర్ ఉంటుంది అంటే మనకు రెడ్ కలరే ఉంటుంది అట్లా అది మొత్తం చెట్టు చర్చ్ సెట్ రౌండ్ తిరిగినాక లోపల ఒక స్పెషల్ ప్లేస్ లో కూర్చుంటాం అన్నట్టు ఏదో గొప్పగా ఫీల్ పని ఏదో సాధించడం అది ఏం సిల్వ మోతా అసలైన సిల్వ మోతా ఇప్పుడు ఉంది కదా ఊర్లు తిరుకుంటా కఠినమైన ప్రాంతాలలో పోయి సేవ చేస్తుంటే అస్సలైన సిల్వ ఏంటంటే సిలువ ఏంటంటే ఎవరికి ఇష్టపడే సిల్వ్ ఎవరి సిల్వ వాడే మోస్తారా కూరే నీడొచ్చాడు సిలువుసారి నేను మోస్తా లేదు నా సివని నేనే మోస్తాను నీ బయటకు వేయలేదు అది లాక్కొనివ్వలేదు కాబట్టి చూడండి ఎవరి సినిమా వాడ మోయాలా ఎవరి సేవ భారం వాడదే అన్న విషయానికి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇస్రాయల్ వంశంలో నశించిన ధరలు ఎదుట మీరు పోవాలా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇస్రాయల్ ప్రచారంలో కూడా నశించుకునే వాళ్ళు చెప్తున్నారు అక్కడ అది పాయింట్ ఒక పాయింట్ ఏంటంటే ఇస్రాయల్లో నశించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆత్మీయ ఇస్రాయల్ క్రైస్తవులు క్రైస్తవులు కూడా నశించుకుని ఉంటారా ఉంటారా సార్ అనుమానాలు వస్తూ కదా చాలా సార్లు కొన్ని సార్ వాక్యం అనుమానాలు వస్తాయి కదా దీవుని దృష్టిలో ఇస్రాయేల్ అనేది ఒక వ్యవస్థాపక ఒక ఆత్మీయ జీవితం ఎవరన్నా కావచ్చు వాళ్ళు వాళ్ళు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశాల్లో పుట్టిండచ్చు లేక గ్రీస్ దేశాల్లో గుర్తించచ్చు లేక భారతదేశంలో పుట్టిండచ్చు ఎక్కడన్నా పుట్టచ్చు నువ్వు కానీ నువ్వు ఇస్రాయల్గానే మారాలా అనేది దేవుని యొక్క స్థలం పందిగా కలిపి నష్టపడుతున్నట్టు అంటాడు ఏ భేదం లేదంటాడు ఇస్రాయల్ కావచ్చు నువ్వు గ్రీస్ దేశస్థుడు కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు దాసులు ఆయన పిల్లలు కావడానికి అంటాడు దేశంలో నిర్మించే కానీ ఇస్రాయల్ పిల్లలు నశించిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు శువార్త చెప్పండి శిష్యులకు చెప్తున్నాడు శిష్యులకి ఒకటే పిలిపింది ఇస్సల్ పల్ల పోయి వార్త చెప్పమని నీకేమిషన్ పిలువు పిలు నువ్వు కూడా ఇస్రాల్ పల్లె పోయి సో వర్త చెప్పాలా కదా నీకు తెలుసు ఇస్రాల్ పల్లె ఎక్కడ ఉన్నారు ప్రకృతి సహజంగా అక్కడ ఉన్నారు కానీ ఆత్మీయ సహజంగా ఎక్కడున్నారు మన మధ్యలోనే ఉన్నారు నువ్వే ఆత్మీయ ఇస్రాలు అంటాడు దేవుని ఇస్రాల్లో ఉంటాడు పరిశుద్ధ జనంలో ఎవరైతే పేతులు అంటారు నువ్వే అంటాడు పరిశుద్ధ జనంలో ఉండాలి యాజకులు ఎవరు ఏసులో నమ్ముకునే యాజకులు అన్నారు రాజులు ఎవరు ఏసులో నమ్ముకునే వాళ్ళే యాజకులు అంటారు పేతులు కాబట్టి ఈ విషయాన్ని కలిగించి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు మన సహండి ఎక్కడంటే అక్కడ పండుగం కదా కాబట్టి ఆయన త్వరగా రాయన సమీపం ఉంది రెండు వేల సంవత్సరాల నుంచి వాక్యం అందిస్తుంది నువ్వేం చేయాలా అది చెప్పాలా కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే ఈ పైన మందిలో ఫిలిప్ కాదు మూడో వర్షం నుంచి ఒక శిష్యుడు పన్నెండు మందిలో ఒక శిష్యుడు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా నేను ఇంతకాలం చూస్తున్నా ఎంతమంది ఫిలిప్ ఉన్నారు బైబిల్లో చెప్పండి వరం చెప్పారు ఎంతమంది ఫిలిప్ ఉన్నారు జీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ సిక్స్ ఫిలిప్ అంటే క్రీస్తు అడు కనుకుంటుంది తర్వాత దాని అర్థం ఏంటంటే ఫ్రాండ్ ఆఫ్ హార్సెస్ హార్సెస్ అంటే మీకు తెలుసు గుర్రాలు గుర్రాలు అంటే ఇష్టం గలవాడంట ఫిలిప్ అంటే అర్థం కదా కొంతమందికి ఈ లోకంలో ఏమేమో ఇష్టాలు ఉంటాయి కొందరు ఈ వస్తువులు కొందరికి ఆ వస్తువులు కొందరికి డాగ్స్ ఇష్టము కొందరికి వెహికల్స్ ఇష్టము మోటార్ సైకిల్ సిస్టము కదా ఒకటికి ఒక్కొక్కటి ఇష్టం ఒకరికి హెడ్ఫోన్స్ ఇష్టము ఒకరికి కార్లు మార్చడం ఇష్టం ఒకరికి మంచి స్టైలిష్ బట్టేసుకోవడం ఇష్టం అన్ని రకాల ఇష్టాలు ఉంటాయి ఇక్కడ ఒకరికి గుర్రాలకి ఇష్టం ఉందంట పేరు ఫిలిప్ అని వేరు తర్వాత ఫిలిప్ అంటే ఒక స్నేహితుడు అని కూడా ఉంది ఈ విషయం నేను కాల దాని పొరుగు వాడు అని కూడా ఉంది ఇక్కడ ఫిలిప్ అంటారు స్నేహితుడు పొరుగువాడు రెండు తీసుకొచ్చింది నీకు ఏ ఇష్టం ఉంటే తీసుకోండి స్నేహితులు ఇష్టం ఇష్టం చాలా మంది స్నేహితులు ఇస్తాం పొరుగులు ఇస్తాముంటుందా లేదా ఖచ్చితంగా మనకు నచ్చ పక్కింటో ఎదు ఎక్కడొక జగ కొట్టాలింట ఎక్కడో ఒక జనపడతానొచ్చింటే అందరితో కానీ మనం మంచి విడలేం కదా అందరితో మంచి వెళ్ళాలంటే మన వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు మనం పొరుగు వాళ్ళగా చూస్తున్నావా ఫిలిప్ అంటే స్నేహితుల్లాగా చూడాలా కూడా అన్న అర్థం చేసుకోవాలి మనం అయితే ఇక్కడ ఈ పన్నెండు మందిలో ఒక స్నేహితుని మనం చూస్తున్నాం కదా తర్వాత చేయండి ఇక్కడ ముగించడం చివరికి అది నాలుగు ప్రకటించడం దాని తర్వాత మీకు అది మీకు ఇచ్చిన అధికారం ఏందనేది చెప్తున్నాడు శిష్యులకి చెయ్యాలా రోగుల సస్తపరచాలా చెప్పండి రోగుల సస్తపరచాల ఉందా లేదు అక్కడ తర్వాత ఏముంది లేపండి చనితలు లేపండి అది కమాండ్మెంట్ అది అది ఆజ్ఞ కాబట్టి ఉచితంగా పొందింది ఉచితంగా ఇవ్వాలా దాని తర్వాత అవన్నీ నువ్వు చేయాలా మళ్ళీ నాకు అక్కడ అవన్నీ అవహాతలు నాకు ఉన్నాయా అంటే చెయ్యమని చెప్పిన్నారు వాడు ఇచ్చినట్టే కదా ఆల్రెడీ నీకు అనుమానంతో నువ్వు ఏం చేయలేకపోతున్నావు కానీ నీకు అవి చేయమని చెప్పింది శిష్యులకి కాబట్టి అవి నువ్వు కానీ ఎక్కడతో చేయాలా రచించిపోయిన విశ్వల్సిన జనంగానే వాళ్ళకప్పు చెప్పింది కానీ నువ్వు మళ్ళీ మేము చెప్పడం వీళ్ళు ఇక్కడ చెప్తావు ఎందుకంటే ఇస్తాను ప్రజలకు మధ్యన ఇస్ నేను అనిపించింది అనిల మధ్యన అని అనిపిస్తాడు అనిల నుంచి రక్షించుకోండి నేను నిజంగా మార్చుకున్నాడు ఇప్పుడు నువ్వు పోయి నీ ప్రజలకు చెప్తా ఉంటాడు కాబట్టి నువ్వు ఇంకేమంటే చెప్పవు ఈ విషయాన్ని బాగా గమనించినా ఎవరికి ఎవరి ద్వారా సువార్త ప్రకటించబడాలా ఎందుకంటే ఇప్పుడు నేను సూట్ గీటేసుకొని మీరు వెళ్ళబడు అనుకోండి మీకేమనిపిస్తుంది వాష్ అనిపిస్తుందా భాష అనిపిస్తుందా లేక మైండ్ ఏం రీతి ఉన్నాడు ఎక్కడో మొట్టం కోల్చోడు ఇక్కడికి వచ్చిందనుకుంటారు అంటే ఏంటంటే ఏంటి అంటే ఒప్పుకోవడం కష్టం నేను అదే సామాన్యంగా మీలాగానే వస్తే ఒప్పుకుంటున్నారు విన్నారు కాబట్టి నన్ను ఒప్పుకుంటారు కాబట్టి నేను చెప్పే వాటికి కూడా ఒప్పుకుంటారు అదే నేను చూటు లేకుంటే లుంగి కట్టుకొని పంచాయతీ చేసుకొని ఎటు ఊర్లో లాగా అక్కడ కూడా అనుమాన్యమే కదా ఇది ఏదో తేడా ఉంది బ్రదర్లు అనుకుంటారు కదా కాబట్టి ఎక్కడ వాళ్ళకి ఎట్ల పోయేసి వాటిని చెప్పాలని మనం నేర్చుకోవాలి పాయింట్ మీకు చెప్తే నువ్వు కోయర్లో దగ్గర పోతే నువ్వు ఎటు సూట్ కిట్టేసుకొని పోతావా అలాగనే తయారు అయిపోవాలి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలి కదా మనిషి ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే వాని ప్రకారంగా వాడి లాగా నువ్వు ఉంటే వాడి సంస్కృతిని అర్థం చేసుకుంటేనే కానీ వాడు నీ సువర్లో చెప్పి వాటిని స్వీకరించాడు అది పాయింట్ ఇక్కడ విశాఖపరం మోమెంట్లో మీరు నువ్వు పోతే వాడు నీకేం తెలుసు నా గురించి అంటూ నా దేశం గురించి నీకేం తెలుసు నా దేశం గురించి నువ్వు భయపడతూ నా గురించి వాళ్ళు చెప్తావాట్లాడు అంటావా లేదా విశాల్పరం మీకు సో వార్త చెప్పలేవు ఎందుకు కదా సార్ మీకేం మా గురించి ఆ కల్చర్ గురించి ఇట్లా మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో వినండి వాళ్ళు వేసుకున్న ఎందుకు ఎందుకు తెలుస్తారు మూడు పాయింట్స్ అట్టేనా నేను చెప్పాలని వాళ్ళతో వాళ్ళకి మీకు చెప్పలేవు ఎందుకంటే సార్ నువ్వు మా దేశంలోకి వెళ్ళి కల్చర్లకి నేర్చుకొని మా పుస్తకంలో నేర్చుకొని మా గురించి చెప్తావా నీకు ఏం తెలుసు మా గురించి అక్కడ మాటతో కొట్టేస్తారు ఫైల్ అయిపోతుంది సేవ అక్కడ నువ్వు చేయలే పద్ద వచ్చి ఏడు సార్లు ఏవాసొస్తుంది సమయం అలవాటు నడు ఎవరి దగ్గర ఉన్న మాధ్యాన్ని పంపిస్తాను అది నువ్వు భరిపెట్టుకోవాలన్న విషయం కూడా జ్ఞాపనిపిస్తుంది అదేగా మనకి వాట మూడవాత మూడవ అధ్యాయులు ప్రజ మీద వచ్చింది అనుకో ఆయన ఇందులో వచ్చినప్పుడు స్తుంటే మరోసారి అక్కడ పన్నెండు మంది విషయాల నుంచి జ్ఞాపం చేస్తుంది మీకు ముఖ్యంగా అదే పాయింట్ డీటెయిల్స్ కదా పది మంది వల్ల ముఖ్యంగా కాబట్టి అక్కడ పన్నెండు మంది ఉన్నారు వీళ్ళు ఫుల్ గా నిలిగి ఉంది రద్ధంగా కాబట్టి అక్కడ ఎట్లా నడుస్తుంది సేవ పన్నెండు మంది ఐక్యత కలిగి ఉండే సేవ కట్ట పాయింట్ నేర్చుకొస్తున్న పాయింట్ అది ఐక్యత కలిగి చేస్తేనే నడుస్తుంది ఎప్పటి కాదు తర్వాత పంతొమ్మిది మందిని పంపించేసిండే ఒకవేళ కోసం చెప్పలేదు కదా పది మందిని తరింత మంది చూసిన వాక్యం మీరు ఎక్కడుకోవాలా నశించిపోయిన ఇష్టాలు అతని మధ్యలోకి బొమ్మన్నాడు మన పంత మనం చూస్తాం పోనీసారి ఇద్దరి మనం చూస్తాం మళ్ళీ వాళ్ళు పోయినరా లేదా పోయినరు మీ కార్యం జరిగిందా లేవా వాళ్ళు తిరుపతి చెప్పారు ఎన్ని అద్భుతాలు జరుగుతాయి దయాలు వెయకూడదు దయాల పడిపోతున్నాయి దయాల మనిషి పిచ్చి పెడతారు రోజు స్వతపరచబడతారు ఎన్నెన్న అద్భుతాలు చేస్తున్నాం మన చేసి సంతోషిస్తుంటే మీరు దాని సంతోషిస్తారు మీ సంతోషం పార్లోకంలో పారిపోవడం వల్ల దాన్ని బట్టి సంతోషించండి చెప్తున్నాడు కాబట్టి మీరు చేసే ప్రతిక్రియలు మీరు దేవుడి సేవ చేసిన ప్రతి పని అక్కడ చికించబడుతుంది మరి మన దేవుడి సేవ ఎంత ఆసక్తితో చేయాలా ఎంత మందిని భవిష్యత్తులో నటించాలనే తీర్మానం మనం తీసుకోవాలా శిష్యులకు పక్క జట్ల పని అదే నిలబడి వెళ్ళిపోతుంది సృష్టికి చెప్పమని శుభార్థ కానీ సమస్య సృష్టికి ఎవరు చెప్పారు నేతమని చెప్పదు నాకు తీసుకు వెళ్ళి వాళ్ళు మనం అట్లా ఉంటాం ఉంటాం ఎక్కడ అవకాశాలు ఆ రోజు ఒక ఆత్మకరతనే పోతాయి తెలుసు ఆ రోజు ఆత్మ లక్షలకు అసలు ఎందుకంటే మనం భవిదీత శక్తికి స్పందించాం కాబట్టి ఎక్కడెక్కడ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఆ ఒక్క అప్పటికే నేను అవుతుంటాం ఎన్నిసార్లు నేను గమనించండి మీకు కొన్ని వందల కిలోమీటర్లు దూరుకుంటాం కదా పోయినసారి ఒక విషయం జరిగింది ఇంత ప్రకాశం మీకు ట్రైబల్ బెల్టీక్ అంటే చిన్న చిన్న తాండాలు అవి ట్రైబల్ తాండాలు మధ్యాహ్నం పూట ఒక తాండాకి వెళ్దాం మధ్యాహ్నం చిన్న మన ప్రజలు కూడా మధ్యాహ్నం పూటగా అప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ గ్యాప్ వచ్చింది నాతో పాటు ప్రజలు ఎక్కడెక్కడ వెళ్ళిపోయి నేను ఒక్కరిని ఒంటరి గ్రామాలకు అక్కడ పెట్టి గ్రామం చివరి వరకు వెళ్ళిపోయినా ఏమి ప్రేరణించడానికి అక్కడ ఒక అమ్మాయి ఎవరు వస్తారు ఇంటర్మీడియట్ మీ పాపం ట్రైబల్ ఫెల్డ్స్ లో వచ్చి అక్కడ మంచిగా పట్టుకుని పక్కన అయిపోయి వాళ్ళ అమ్మ కూడా ఆమె ఎమ్మెల్యే కదా వచ్చి మీ అమ్మాయి ఇక్కడ మీరు ఎట్లా ప్రార్థన చేయడానికి అంటే ఇలా మీ పాపంగా అయ్యా అన్న గురించి ఆయన గురించి మీ పాపకి అంటే మీ మెడకాయ పట్టుకుంటే మెడకాయ అమ్మాయికి ఉత్కతి మధ్యాహ్నం పూట ఆ మంచి మీద బాధపడుతుంది ప్రజలు మీరు డాటర్గా తీసుకెళ్ళి ఏంటంటే అన్ని డాక్టర్లు తీసుకెళ్దాం ఎవరి వల్ల కాలేదు చివరికి మంత్రంగా గారు తీసుకెళ్దాము వాడికి ఎనిమిది వేలు అడిగిందంట ఎ డబ్బులు లేకపోతే మన ఏదైనా ఒక ఎందుకు నమ్మించినాం దాంతోని వాడికి డబ్బులు చేసుకోవడం వాడేదో తయారు కట్టింది అయినా కాదు అతను నేను అన్నాను ఏ స్ప్రౌరి ఏ స్ప్రౌరి ఈ బిడ్డ నేను స్వస్థ పరిస్థితులు నమ్ముతున్నావా నేను ప్రార్థన చేస్తానమ్మా నువ్వు నమ్ముతున్నావా ఏ స్లో నేను స్వస్థ పరిస్థితులు నమ్ముతున్నాను చూడండి క్షణంలో జరిపిన ప్రాయం మీద నేను ఎక్కడికి వెళ్ళి ఒకటి పోతున్నాను ఒక్కడి అధికార మీద గోడమ్మా ఆ ఊరి చివరికి గోడ మీద వీళ్ళు మాత పడుతున్న ఊరి మధ్యలో కూడా రాలేదు స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ఎవరు లేదు వెళ్ళిపోదన్న పోయి ఆ హార్లో కూర్చున్నారు నేను ఎక్కడ వెళ్ళిపోయింది ఎందుకో అది ఆత్మీయ నడిపింపు బాగా చేసుకున్నాను ఎట్లా ఆ ఆత్మీయ నడిపింపు అట్లా ఉంటుంది విషయం నేను ఆ పాప పిల్లు వేసి మెడపి చెప్పి చేసి ఇప్పుడు అంటే తిప్పింది పాప మెడకే తిరుతున్నట్టు వాళ్ళ అమ్మ పరిశ్రమ అయిపోయింది ఎవరి ఇక్కడ ఏం ఎవరు ఆశ్చర్యం జరిగిందా లేదా ఆయన కాస్ వచ్చేసి అమ్మ ఇల్లు సంతోషం వచ్చేస్తే లేదు నవ్వుతుంది అరే ఇంత తిరిగింది మెడకాయని తిరుగుతుంది మెడకాయ కాదు తలకాయ కూడా తిరుగుతుంది కదా వాక్యం జరగాల హృదయం కూడా తిరగాల నువ్వు చెప్తే జరుగుతుంది నువ్వు కోకపోతే జరగదు నేను చెప్తున్నా నేను ఇక్కడే ఉండి చేస్తుంటే కాదు మీరు పోవాలా సిల్వెత్తుకోవడం అంటే ఏందా సార్ అర్థమవుతుందా సిలు వెతుక్కోవమంటే జీవితం అన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసారి అన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మేమేమో మీకోడ వెయిట్ చేస్తున్నాం నువ్వు ఒకటి వెళ్ళిపోతావా అంటారు అప్పుడు ఎవరు అంటారు తెలుసా మీకు అంత మొత్తం శిలవ పోయడం అంటే నువ్వు అట్లా చేయలేదని చెప్తుంది ఈ వాక్యం ఈ సెలవును నువ్వు మూడు సెలవు దాన్ని అట్లా పోయి నిన్నవి చెప్పినట్టు అక్కడ కూర్చిపెట్టేసినావు నీ సెలవు స్థలంలో నేను ఇక్కడే ఉంటాను నేను కాదు మనం వచ్చింది ఈ లోకంలో పోకపోతే మటుకు నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మల సంపాదన చేసుకోలేవు చాలా మంది నేను వాక్యం ఈ లోకంలో ఉత్త చేతులతో పోయే కేసులు కొన్ని చేతులు పోయేది మరికొన్ని చివరికి లెక్క చూస్తే పుట్ట చిరిత దేవారు కోట్ల కోట్లలో ఉంటుంట చూపించిన వాక్యం ఏంటి సార్ పుత్త చింతలు కళ్ళకొని పెట్టే వాళ్ళు కోట్లలో ఉంటున్నారు అంతా క్రైస్తవు అంత క్రైస్తవు నింపుకొని సంచలు నింపుకొని దేవుని సంచులు కడుగుపెట్టే వాళ్ళు చాలా చిన్నది ఉంటుంది చెప్పండి ఈ భూమి ఏమని తీసుకెళ్తావా చాలా మంది చెప్తారు ఏం తీసుకోలేకపోగలరని కానీ నేను చూపించినా ఈ భూమి వీళ్ళకి వెళ్ళి పోగలవు దేవుని ఆత్మలని దేవుడు ఇక్కడ ఆత్మలని అవి నశించిపోయిన ఆత్మలని వాటిని వెతుక్కొని పోగొట్టు నశించిన వాడిని వెతున్నీ లేదా మనం కూడా అంతే పోగొట్టుకున్న పోయిన ఆత్మలన్నిటిని వెతికి జమ చేసుకొని మన జీవులన్నీ నింపుకొని దువ్వాలా చేతులు నింపుకొని దొవాలా అప్పుడే బలనామ్మకమైన మంచి దాసురా మంచి దాసు అలా చెప్పండి ఇప్పుడు మీ చేతుల మీ జేబులు చూపినాయి మీ జేబులలో ఎన్ని నేను దింపుని నేను చూడాలని కాచుకుడుతున్నాయా ఎందుకు అనుమానవా నవ్వే ఎన్ని ఆత్మలను సంపాదించుకున్నా చెప్పండి పకించిన చాలా చెప్పారు చెప్పండి ఇప్పుడు మా అమ్మ ఎందుకో జ్ఞాపకంకి వస్తుంది ఈరోజు ఆమె ఆమె సేవ్ ఎట్లా ఉంటే ఎవరికి కబ్జా చేసి వదిలేదు అసలు వాడు ఒప్పుకుంటే వాడు విచ్చిపెట్టేనే విచ్చిపెట్టండి ఆ టైప్ అన్నట్టు మళ్ళీ మంచి ప్రేమగా మనం పెడతాది కాఫీ ఇస్తుంది వాడికి ఉప్మా పెడుతుంది ఏముంటే అది పెట్టేస్తూనే ఉంటుంది ఫుల్ బాగా వినిపిచ్చేస్తారు వచ్చినోజు కళ్ళు ఆఫీ తినిపిస్తుంది మనకి వెచ్చిపెట్టదు ఆయనే వాళ్ళ అక్క జల్లాలను అందరినీ తీసుకొచ్చి అందరికీ భవసాలు ఇచ్చింది ఆ టైప్ అన్నట్టు వాళ్ళ అన్న ఒకటే దొరకలేదు ఎప్పుడు చెప్పి చనిపోతుంది కదా మా అన్న ఒక్కనే మీ పీలకెళ్ళి అందరినీ పక్క వచ్చిన ఊళ్ళోకి వెళ్ళి అక్క జల్లని పిల్లల్ని అందరికీ బాప్ దేశాలు ఇచ్చినాగా మా అన్నకు ఒక్కే తీయకపోయినా ఆమె అటువంటి జిడు పట్టుకుంటే వెచ్చిపెట్టకపోయింది ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరిపిస్తే వాళ్ళకి చెప్పేది తన కానీ ప్రార్థన చేసేది ఆమె వరాలు ఉన్నాయి చనిపోయిన పాప లేసిందనేసి సాక్ష్యం ఇచ్చే ఊరు వాళ్ళందరూ పోవచ్చు అటువంటి వరాలు ఉన్నాయి ఆ జిడ్డుతనంలో నాకు కూడా వచ్చింది కొంత ఎక్కువ నాకు కొంత వచ్చింది ఇక్కడ పోతే మళ్ళీ నేను ఎప్పుడొసిన ఎన్ని సంవత్సరాలతో సో ఈ ఊరు గ్రామం అవకాశం ఇచ్చి పెట్టిస్తాను అంత పెద్ద గుణాలప్పుడు మొత్తం ఊరు ఊరికి పొప్పిపించిన సార్ అయితే మొత్తం ఊర్లోకి వెళ్ళబడితే అందరితో పాపాలు ఒప్పిపించిన నేను మళ్ళీ ఎప్పుడు ఈ ప్రాంతానికి వస్తున్నాను అనుకుంటే నాకు తెలియదు ఆత్మని బట్టి నీ నిన్న ఉత్తరవాది నిలబెడతాడు దేవుడు నువ్వు ఆ ప్లేస్ కి పోయి వాళ్ళ సువార్త చెప్పకపోతే వాడి పాపాలు ఒప్పియకపోతే ఖచ్చితంగా వాడిని ఆ రోజు నువ్వు అక్కడికి నేను వాడిని సువార్త చెప్పలేక నేను గాని ధనవంతుడు ఉన్నాడు ఎక్కడ నరకంలో కాలుతున్నాడు లాజర్ ఎక్కన్నాడు అబ్రాహ్ రమనున్నాడు అబ్రాహ్ తన మాట్లాడుతుంట ధనవంతుడు కనిపిస్తుందా లేదా పైకెళ్ళి కిందికి ఆ కార్లోకంలో నుంచి నా నరకంలా కనిపిస్తుందా లేదా ఏడుస్తున్నాడు ఇక్కడ నేను ఎంత తప్పు చేసినాను మా తమ్ముళ్ళు ఉన్నారు కింద సహోదరులు వాళ్ళు ఇక్కడ రాకుండా లాజర్ని పంపించి అంటాడు లాజర్ని నేను పంపించుకోవడానికి వీళ్ళు అయిపోయింది లాజర్ శరాన్ని విడిచిపెట్టి లాజార్ షర్దాన్ని విడిచిపెట్టండి మళ్ళీ తిరిగి రాలేడు ఇక్కడికి అక్కడ కింద చాలా మంది ఉన్నారు దేవుని సేవకులు ప్రవక్తలు వాళ్ళ మాట వింటే చాలు కాబట్టి ఒకటే అవకాశం ఉన్నట్టు లైఫ్ శరంలో ఉన్నంత మధ్య నువ్వు ఏమైనా చేయగలవు లేకపోతే ఏం లేదు అన్ని నుంచి బాగా తెలుసుకుని శరం ఎదురు కావచ్చు చర్యుడిగా సంపాదించుకోవచ్చు ఒకటేసారి జరిగితే బ్రతకేది ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అది వాళ్ళ విధానం కానీ నువ్వు కూడా ఒకటేసారి బ్రతుకున్నావు మనం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావా ఆత్మలో లేదు శరంలో లేదు కథ లేదు జీవితం అంత త్యాగం ఏం త్యాగం చేస్తున్నారంటే ఎవరికి త్యాగం చేస్తుంది ఎవరికి ఏం చేస్తున్నావు మనం తెలియదు క్రైస్తవ జీవితం అంటే శిష్యులందరూ నిందితే ఇల్లంటే నిలిపిందట మాకు సోటన ఇప్పుడు చూడండి మనసారి ఇంకా సోర్త ఆరో అధ్యయం పద్నాలుగు వర్షం కొంచెం త్వరగా నేను వాఖ్యాన్ని ముగించేస్తాను ఎవరు వీళ్ళు ఎవరైనా ప్రశ్న ఐడెంటిటీ వ్యక్తిగత గుర్తింపు చెప్పండి యాతో యోగాను పిలుపు బట్టమయ అత్త తోమ అల్పాయి కుమారులైన యాకోబు అనబడు అనబడైన సీమో యాటోబు సాధుడైన యోగా ఎవరు ఎవరు ఇన్స్పడైతే యోధ అని వారు పన్నెండు తర్వాత కింద ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానం మందిప్పుడు ఆయన శిష్యుడు గొప్ప సముద్రం ఆయన మూల మిండపును తమ రోజులను చూస్తాం కుదుర్చుకుంటాం కుదుర్చుకున్నటను ఎవరైనా ఈ రోజు పట్టణంలో సముద్ర జనం నుండి వచ్చిన బహుజన సముద్రం పవిత్ర చేత పాటు పడిన వారిని చూడండి ఒక ఏం కలుగుతున్నాం మనం అంటే ఎక్కడైతే జమైన చూడారు ఆయన వారితో కూడా దిగవచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సముద్రంలో ఆయన ఊరు వింటకమవుతున్న రోగంలో చూసుకునేటకును ఇర దేశం అందరి నుండి ఎక్సరం నుండి ఊరు సీరోలను పట్టణంలో సముద్రం నుండి వచ్చిన సందర సముద్రంలో అపవిత్రాత్మల చేత బాధిత పడిన వారిను వచ్చి శిష్యులందరూ ఒక జగన్ జమ అయినప్పుడు ఏ స్ప్రం ఇచ్చేయండి పన్నెండు మంది కలిసి చేసేమో చేస్తారు అంటే ఒకసారి నమ్మకం అప్పుడే ఎటువంటి రోగాలు స్పష్టపరచబడినాయి అన్న విషయం మనం అర్థం చేస్తాం ముందుకపోతే ఏమవుతుందో తెలుసా మేము ఒక జరగబోతుంది మనం ఇంకెక్కడ గుర్తుంటాము ఎక్కడెక్కడ గుర్తు పోవాలా తప్పదు లేకుండా పోయి వేస్ట్ ఇద్దరికపోవాలా తప్పదు పర్లేదు ఎందుకంటే ఇద్దరిద్దరు పోకపోతే ఇప్పుడు పన్నెండు మంది ఒకరికి తగల వేస్ట్ కదా మీ మందికి ఏడు మంది మేము పోతాం ఇష్టమైన ఒకరిద్దరు ఒకరి ఒకరిద్దరు ఒకరికి వెళ్ళిపోతుంటారు ్రదర్ ఎక్కువ ఆయనతో పాటు నేను ఉండమంటాడు ఆయన మంచి వాక్యం చెప్తాడు నాకంటే బాగా వాక్యం చెప్తారు ఆయన చెప్పిందంటే అసలు ఎటువంటి వాడు పాపాలకుంటాడు అంత తలాంతు నేను దగ్గర ఆయనకు నేను అవసరం లేదు నేను ఇంకైతే వెళ్ళిపోతే బాగుంటుంది కానీ ఆయన ఏంటంటారు లేదు సార్ లేదు సార్ మీ బ్రదర్ మీరు నాతో పాటే ఉండాలంటారు ఆయనది ఏంటో పరిస్థితి గంభీరమైన వాక్యం చెప్తాడు ఆయన చెప్పింది ఎటువంటి వర్డ్స్ అసలు ఒప్పుకోవాల్సింది పవర్ఫుల్ తలాంతు ఆయనకి ఏంటంటే నేను ఏంటంటే మందులు పంచుతాను ఏ రోగం ఏముందో అదానికి తగిన మందులు చక్క చక్క కత్సేపు కట్ చేసి కీలు చేసుకో ఉదయం వేసుకో సాయంత్రం అన్నం వినకుండా ఇట్లా చెప్పి నేను పంపిస్తుంటాం దాని తర్వాత వస్తే వాళ్ళ క్రియలు చేసి పంపిస్తా ఉంటారు ఆయనకి నేను ఆయనతో కాబట్టి ఇద్దరు ఇద్దరం వెళ్ళిపోతూ ఉంటాం సరే బట్ ఐక్యత గురించి నేను మాట్లాడతాను ఇక్కడ ఏసు ప్రభు దిగారా కార్యాలు జరగాలంటే మనం అందరం ఉండాలి ఫిలిప్ కూడా ఉన్నాడు ఫిలిప్ అనేది చెప్తున్నాడంటే స్నేహితుడు పొరుగువాడు స్నేహితుడు పొరుగువాడు శిష్యులలో స్నేహం ఉండాలా ఐక్యత ఉండాలా ఈ పొరుగు మీద దృష్టి ఉండాలా అది పాయింట్ అని చెప్తున్నాను ప్రతి దశలో ప్రతిసారి కాబట్టి ఇక్కడ ఇంకొక ఫిలిసి విషయం చూపించేసి ఇంకో చర్చ వాక్యం ఇచ్చేస్తాడు కార్యము మొదటి అధ్యాయము పదమూడులో ఆరవ అధ్యయారు అపోస్తల కార్యము ఆరవ అధ్యాయము ఆయుధ వచనం కాబట్టి వారు కుడినప్పుడు కాబట్టి వారు కుడినప్పుడు రాజ్యంలోరవ అధ్యాయం ఆరవ అధ్యాయము ఆయుధ వచనం ఎంత మందిన్నారు వాళ్ళ ఎంతమంది వాళ్ళ కొంచెం పదాలు కానీ గ్రీక్ పేర్లు అది ఎనిమిది మంది ఉన్నారా నైన్ ఉన్నారా తొమ్మిది తొమ్మిది మందిన్నారు ఈ తొమ్మిది మంది ఒక తెలుగు సార్ మీకు అందులో ఫిలిక్ కూడా ఉన్నాడు ఇంతకు ముందు చూసిన ఫిలిపులు వేరే ఫిలిప్ వేరే ఈ ఫిలిప్ వేరే అది నేను మీకు చెప్పడం చెప్తున్నా ఆ ఫిలిప్ ఏమో పన్నెండు మంది శిష్యులలో ఒకడు ఈ ఫిలిప్ శిష్యుడు కాదు అపోస్తులుడు కాదు పన్నెండు మందిని అపోస్తులు అంటారు పన్నెండు మందిని ఉదాహరణకి ఇప్పుడు తిమోతిడు తిమోతి అపోస్తు కాదు పేర్ మన పౌల దగ్గర సేవ ఆరంభించిన కాబట్టి పౌలికి శిష్యుడినా తిమోతి అర్థమవుతుందా పౌలిక శిష్యుడు కాబట్టి పౌలు అపోస్తలత్వం పొందుకున్నవాడు కానీ అపోస్తుల దగ్గర సపోర్ట్ ఉండే వాళ్ళు శిష్యులు అది అయితే ఇక్కడ ఉన్న ఫిలిప్ హర్షదాత్మ అభిషేకం పొందుకున్నవాడు ఫిలిప్ ఫిలిప్ కంటే ముందు స్టెఫెన్ కదా స్టెఫను ఫిలిప్ వీళ్ళంతా యోనస్తులు పర్షదాత్మ పొందుకున్న వీళ్ళు ఈ ఫిలిప్ వేరే ఈ ఫిలిప్ ఎక్కడి నుంచి తర్వాత ఇక్కడ అక్కడంతా అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఈ ఫిలిప్ అపోస్తలుడు కాదు ఈ పాయింట్ నేను చెప్పాడు అంటే పన్నెండు మంది శిష్యులలో ఉన్న ఫిలిప్ వేరే ఈ ఫిలిప్ వేరే అయితే ఈ ఫిలిప్ గురించి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను దాని తర్వాత వాకేది ముగించేస్తాను ఇంకో అందరు కొంతమంది ఫిలిప్లు అందుకు చెప్పండి ఇంకొక ఫిలిప్ చెప్పాలి ఇప్పుడు ఇద్దరు ఫిలిప్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఫిలిప్ ఏమో ఏస్మతో పాటు సేవ చేసిన శిష్యుడు ఇంకొక ఫిలిప్ ఏమో అపోసే కార్యాల కనిపిస్తున్నాడు పేరు వీళ్ళకి పని అలా చేస్తున్నాడు ఈ ఫిలిప్ వేరే తర్వాత ఇంకా ఇద్దరు ఫిలిప్ ఒక ఫిలిప్ హేరు తన భార్య హెరోదియా ఉంటుంది హేరో ఆ ఫిలిప్ చంపిస్తాడు చంపించి తన భార్యని ఇద్దరు తీసుకొస్తాడు ఇద్దరు సరి ఆ తర్వాత కూతురు పేరు సలోమి ఆ అమ్మాయి పుట్టినరోజు హేరోది పుట్టినరోజు ఆ అమ్మాయి నాట్యాన్ని చేస్తారు చేస్తే నీకైనా వాళ్ళని కోరుకుంటే బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని తల కావాలని కోరుకుంటుంది ఎందుకంటే ఈ బాప్తిజం ఇచ్చే వ్యూహాను ఆ ఫిలిప్ భార్య అయిన హేరోదియా తన భర్తని చంపిపించిన వాడితో పాటు ఉన్నట్టు మనం అక్కడ చూస్తాం నువ్వు హేరోది నువ్వు తప్పకుండా చేస్తున్నావు నీ సొంత తమ్ముడిని చంపించినవు తన భార్య నువ్వు తీసుకున్నావు అని చెప్పినందుకు ఆయన మీద కోపం ఉంది కాబట్టి ఎట్లా తీర్చుకోవాలా మంచి అవకాశం తీర్చిచ్చిన్నారు హెరోదియా తన కూతురుతోని ఆ పని ముగించేసింది ఆ ఫిలిప్ వేరే ఆ ఫిలిప్ గురించి మనం ఎక్కువ విన్నాం తన భార్య పోగొట్టుకున్న వాడు భరించేవాడు ఆ ఫిలిప్ ఏమంటాం ఏషాగు సంతతి వాడు ఆ ఫిలిప్ ఆ ఫిలిప్ గురించి మనం ఎక్కడ ఇంకొక ఫిలిప్ ఉంటాడు తనకి కూతురు ఉంటారు వాళ్ళు ప్రవచించేవారని చదువుతాం అపోస్ల కథలే లాస్ట్ వాడైనా ఎక్కడ ఉంటుంది అది చూడండి ఈ లాస్ట్ ఫిలిప్ నాలుగవ వాడైనా అపోస్ల కాలము ఇరవై ఒకటో వాద్యము ఎనిమిది తొమ్మిది చూస్తాం ఈ ఫిలిప్ గురించి ఇక్కడ అంటేరియా ఇంగ్లీష్ తెలుగులో కైసేరియా కైసేరియా వచ్చి ఏడుగుందిలో ఒకటి కూడా ఫిలిప్ ఎంత ప్రవేశించి అతను ఏదో ఉంటుంది ఏం చేస్తుంది అంటారు కన్యాకళలో ఉన్న నలుగురు పునార్థులు అతనికి ఉండేది వాళ్ళు ప్రవేశించేవారు అంటే ఈ ఫిలిపు వేరే మళ్ళీ తొమ్మిది మంది ఉన్న మంది వేరే ఈయన గురించి మనకి ప్రేమిస్తాను కానీ ఎక్కడ చూస్తాం మనము ఆరవ చూస్తుంది ఇలాగా హైదరాబాద్ వచ్చిందో ఫిలిప్తారు చెప్పేసి ఎందుకంటే నేను ఏ ఫిలిప్ అయితే లేదు ఈ నాటం అయిపోయింది ఫిలిప్ అంటే స్నేహితుడు దేవుడు స్నేహితుడు దేవుడు అబ్రాహ్మ స్నేహితుడున్నా లేదా దావిత్యుడు స్నేహితులు లేదా అంటే ఆయన హృదయానుసారంగా జీవించవాలంతా ఆయనకు కాబట్టి నువ్వు ఫిలుప్ ఫిలుపులాగా ఉండాలా అంటే ఫిలిప్ అంటే ఎవరు స్నేహితులు ఉండాలా నీ పురుగు వాడి పట్ల బాధ్యత వహించాలా అది పాయింట్ అనేరు నీ ఎవరు అంటే ఎవరన్నా రక్త సంబి కావచ్చు పకిబడి కావచ్చు ఎవరిలో కావచ్చు పొద్దున కానీ ప్రతి మాంతులు స్నేహ భావం ఉండేవాడే ఫిలిప్ కాబట్టి దేవుని సేవకులు ఫిలిపులా ఉండాలా అంటే స్నేహితులా ఉండాలా ప్రతి ఫిలిప్తో అందరికీ చాలా వ్యక్తి భరించాలి కానీ అటువంటి ప్రేమను మనం చూపించాలి సేవ జీవితంలో అన్నిటికీ మనం అన్నిటి భరించాలి అన్నిటికీ సహించాలా ప్రేమ అది చూపించ ప్రేమ దేవుని ప్రేమ గురించి అది శ్రేష్టమైంది శాశ్వతంగా అన్నిటిని తాలిను అన్నిటిని భరించు అన్నింటినీ సహించను అవమాన పడదు కోప పడదు అవమానం పెట్టదు ఎవరు అవమానించదు తొరకపోదు అన్నిటినీ తాలను అన్నిటినీ సహించను ఇంకా రకరకాల విధాలుగా ఆయన పావులు దాన్ని విశదీకరిస్తాడు ప్రేమ దేవుడి ప్రేమ ఎటువంటి అటువంటి ప్రేమ నీలో ఉండాలి కాబట్టి స్నేహితులు చాలా క్లోజ్ ఉంటాయి ఇప్పుడు నేను గమనిస్తూ ఉంటాను అన్నదమ్ములు క్లోజ్గా ఉంటారు కానీ దోస్తులు చాలా క్లోజ్గా ఉంటారు రక్త సంబంధంలో క్లోజ్నెస్ ఉండదు ఏమంటారు తెలుగుల క్లోజ్నెస్ ని సన్నిహితంగా ఉండరు రక్త సంబంధితులు సన్నిహితం ఉండరు కానీ దోస్తులు సన్నిహితంగా ఉంటారు ఇప్పుడు నీ నీకు ఏమైనా సీక్రెట్ ఉన్నారు కదా నీ లభంలో ఉన్నావు మీ ఇంట్లో చెప్తావా దోస్తులకి తేడా అంటే నీ సీక్రెట్స్ రక్త సంబంధిలకు కూడా చెప్పావు కానీ దోస్తులకు చెప్తావు ఎందుకు చెప్పండి ఏం లాభం రక్త సంబంధం ఎవరు పనికి రక్త సంబంధం నువ్వు సత్యాన్ని చెప్పలేకపోతున్నావే నీలో ఉన్న రహస్యాన్ని నువ్వు పంచుకునేప్పుడు రక్త సంబంధంలో ఏం విలువ ఉంది మనం దాని బరకు ఈ లోకంలో ఆస్తుల గారికి వస్తే కూడా అప్పుడు తెలుస్తుంది రక సంబంధం ఎంత ఇంతకాలం చేసినారు రవేశ్ వాడు అనవసరంగా నన్నీ తెన్నాడు అక్కడు ఇట్లాడు అట్లాడు వాడు నాకు వ్యతిరేకంగా ఒక్కొక్క సిస్టర్ చెప్తుంటుంది సొంత మరిది ఆస్తుల కొరకు విపరీతంగా కేసులు వేసినారు పాపం మురితా పెంపులుగా వెళ్ళి కోర్టుల సెట్లు తిరుపుకుంటాం బాధపడతారు మరి మొత్తం రచింపబడ్డ వాళ్ళు అటువంటి మనకి చెప్పదు సాధ్యమైన చేయాలంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకోవాలి కోర్టులో తిరగకపోవద్దు నేను ఎప్పుడు చెప్తారు ప్రయత్నంలో నువ్వు పోయినావంటే ఈ జేబులన్నీ సాఫ్ట్ చేసేస్తారు లాయర్లు మొత్తం క్లీన్ చేస్తారు ఎందుకంటే క్రైస్తవుల దగ్గర డబ్బు పెట్టుకునే వరకు తెలుసు చర్చలకు తెలుసు లాయర్లకు తెలుసు మొత్తం లాగేస్తారు నీ డబ్బులు క్రైస్తవులకి అంజల పాలు అవుతుంది నీ డబ్బు నువ్వు ఎట్లా దేవుని బిడ్డకి ఎట్టు పైస్తారు నాకు తెలుసు ఏ దేవుని బిడ్డకి అయినా పెడతాను డబ్బులు పెట్టు అనిలం పెడతారు కోట్లో పెట్టు నాకు తెలుసు ఒక చర్చలో నేను నేను నాకు అన్ని నేను ఒకప్పుడు చర్చలుగా నాకు తెలుసు లక్ష లక్షలు ఫీజులు లాయర్లకి వాడు కావాలని కేసులన్నీ కోసుకొని చెప్పి చూస్తే వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకంటే సమతానికి కొన్ని లక్షలు వస్తాయని డిఫ్యూజులు ఏం దశపోయింది ఏం కాలేదు కాల్స్ వస్తే పిలిచిపోతే పోతాడు వీడు ఆసరించాడు వాడు రాడు వీడు రాలేదు వాడు రాలేదు కాబట్టి పోసుకోండి అసలు వాళ్ళు పరితకరేస్తున్నారు కానుకలు అణిలకు పోతున్నాయి అర్థమవుతుందా మళ్ళాకి గ్రామంలో ఏమంటాడు కానుకలు మీరు నా శరీరం తీసుకొస్తే నా శరీరంలో నా ఆహారం ఉంటుంది అంటే పేద వాళ్ళకి నువ్వు లేని వాళ్ళకి నువ్వు పెట్టగలవు అని నువ్వు పెడతలేవు సార్ మీ కానుకలు ఎక్కడికి పోతున్నాయి తెలుసు అందుకే చర్చ వెతుకూడదు చాలా ముఖ్యమే ఎప్పుడు చెప్పాలి చాలా ఇంపార్టెంట్ మంచి చర్చ వెతుక్కోవాలా మంచి పాస్టర్లను వెతుక్కోవాలా మెంటల్లో నేను వెతుక్కోవాలి నువ్వు కూడా మెంటలో అవుతావు ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్పించిన పాస్టర్ కొంటే గుణగానాలు నీకు వస్తాయి ఉంటే నేను చూపించా కొంచెం కష్టమైంది నేను చెప్పడం కూడా బయట దిక్కుని పాస్టర్కి ఎటువంటి గుణగాలు ఉంటాయో అవి నీకు వచ్చేస్తాయట చర్చ్ మెంబర్స్ జాగ్రత్తగా ఉండడం అందుకే పాస్టర్ ఉండే ప్రాబ్లమ్స్ అంటే నీకు వచ్చేస్తాయి వాడికి ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాడికి బాడీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నీకు వచ్చేస్తే నేను చూపించిన వాక్యం అందుకే మంచి హెల్తీగా ఉండే పాస్టర్ని వెతుక్కోవాలా మంచి చదువుకున్నవాడు ప్రార్థన తరుడు పరిశుద్ధంగా జీవించేవాడు అని వెతుక్కోవాలా అటువంటి చర్చలను వెతుక్కోవాలా లేకపోతే మీరేం మీరు మొత్తం కొట్టబోతారన్న అట్లా దాంతో అంటే నేను ఏది ఏ చర్చ అనేది చెప్పను అది మీకొక చెప్పేస్తున్నాను మీరు వెతుక్కోవాలా మీ బాధ్యత అది లేకుంటే మీరు తయారు చేసుకుంటారు అట్లా ప్రభుగా తయారు చేయాల్సిన చర్చ అతను ఈ చర్చ బాగుంటుంది సార్ ఒకసారి నేను మౌనారు పైన పాస్టర్ పిలిస్తే పైన అయితే ఆ పాస్టర్ ఎందుకోసం చర్చ్ పాస్తాం వాళ్ళ మామ ఫుల్ సూట్ లో ఉన్నట్టు పెద్ద ఆయన ముసలి ఆయన ఫస్ట్ వాక్యం ఆయనకి ఇచ్చాడు నాది లాస్ట్ వాక్యం ఆయన స్టేజ్ మీద ఎక్కి దిగుతుంది ఈ చర్చలో ఉన్నవాడే ఎత్తబడతాడని నేను వచ్చింది బయట కదా నా మైండ్ స్విచ్ ఆఫ్ కావాలి కదా ఆయన అట్లాంటి కొట్టే ఏ చర్చలో ఉంటే కూడా ఎత్తబడని మనం చెప్తాం ఏ చర్చ ఉంటావు ఎత్తపడవు ఎందుకంటే ఆయన నీ లోకాలకు వస్తే నువ్వు ఎందుకు ఎత్తపడతావు భూమి మీద అడుగు పెడతామని చెప్పడా లేదు ఇలా కన్నా నువ్వు అడుగు నువ్వు ఆయన ఆయన ఎంతమందికి చెప్పండి మీరు పాట పడతారు పరమాయ ఎరుశలేమా పరిశుద్ధ భూషణాన్ని ధరించుకొని వారిని కై సిద్ధపడిన సంఘమని అది ఎక్కడికి వెళ్ళి చెప్పండి ఎక్కడికి వస్తుంది అది సంఘం ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది నువ్వు ఇక్కడి నుంచి అక్కడ పోవాలనుకుంటున్నావు ఎవరు మెంటలోడు దేవుని ఎరుశలేము పరిశుద్ధ ఎరుశలేము భూమికి వస్తుంటే నువ్వు భూమికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే నువ్వు ఎస్కేప్ పోవాలనుకుంటున్నావు తప్పించాలనుకుంటున్నాం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అదే మన బాగుందా విధానం నేను ఏం పోతాను బాధ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఆ సార్ ఎందుకోవల్సింది టూ థౌసండ్ నైన్టీన్ వెళ్ళిపోవచ్చు మనం ఎందుకున్నావు ఇక్కడ ఒక మంత్ ఇక్కడ నేను డిసెంబర్ నుంచి బహు భయంకరంగా ఉంటే సెవెన్ నేను చూపించాను కదా నిన్న నేను చూసినాను దగ్గర గారు దేశాలలో మనుషులు గవర్నమెంట్స్ కి తిరుబాటు తిరుగు తిరుగుతుంది తిరుగు నివర్శనం చేస్తున్నాను గవర్నమెంట్ శ్రీలంక గురించి నేను డివిషన్ నేను న్యూస్ లో ఇంటర్నెట్లో బ్యాంక్ కరఫ్ట్ అయిపోయినట్టు దేశం బ్యాంక్ కరఫ్ట్ అంటే తెలుసుకోండి పైసలు లేదంటే తిరిగి లేదంట ఇంత భయంకరంగా తగిన దేశం ఈ దేశం సపోర్ట్ చేసుకుని వాళ్ళు నేను అయిపోయారు కదా మీరు కింద కదా నీ దేశం కిందనే వాడు అంటాడు నేను పంపచ్చు కదా ఆహారం ఆపచ్చుకచ్చుకొని పంపిస్తారా వీడు పంపాడు కదా కొంత తినరు తిననీయరు ఆ టైప్ అన్నట్టు వాడు కాబట్టి విషయం అర్థం చేసుకుంది స్నేహితుల లాగా ఈ లేకపోతే అని నేను ఎట్లా వీళ్ళగడు ఫిలిప్ అని పేరు పెట్టుకుంట అయిపోయా ఫిలిపన్ ఉందంటూ నా పేరు ఫిలిప్ ఈరోజు బ్రదర్ చెప్పింది నేనంటే ఫ్రెండ్ అంటే ఆ ఎవరికి నేను ఓ ఫ్రెండ్ పేరుకి తగినట్టు నువ్వు జీవించగలుగుతున్నావా బైబిల్లో ఎవరు జీవించాలి పేరుకి తగినట్టు అని చూపించిన కదా నేను నా పేరుకి తగినట్టు జీవిస్తా నేను ఆయన వ్యక్తి నేను పేరుకి తగినట్టు నేను జీవితం ప్రయత్సపడతాను కొత్త పేరు ఇస్తున్నాడు ఈ పేర్లు పనికి పండకపోయినాక ఈ పేర్లు పెట్టి వెళ్ళాడు ప్రతి ఒక్కరికి కొత్త పేరు ఇస్తున్నాడు నేను చూపిస్తున్న ఈ పేర్లు ఈ లోకంలోనే అక్కడ పేర్లు వేరే కొద్ది కాబట్టి అక్కడ పాటలు వేరేగా ఉంటాయి ఈ లోకంలో పాడే పాటలు వేరే ఉంటాయి కాబట్టి సరచుడు అపోసం ఎనిమిది అధ్యాయం ఈ ఫిలిప్ ఏం చేశాడు ఎటువంటి స్నేహితుడు ఒక్కటి నుంచి ఎనిమిది అధ్యాయంలో ఇది నాకు బాగా నచ్చిన వాక్యం ఏం ఎన్ని ఈ సంవత్సరంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒకసారి దీర్ఘంగా వాక్యం చెప్పినా మళ్ళీ ముప్పై సంవత్సరాలతో చెప్తున్న వాక్యం నేను మళ్ళీ ఎప్పుడు ఎంత ముందు చెప్పలేదు ఇక మీరు ఆ షట్ల టచ్ చేసిపోయారు కానీ అంత డీటెయిల్ గా ఎప్పుడు చెప్పలేదు ఈ ఫిలిప్ అపోస్తలకు శిష్యుడు ఈ ఫిలిప్ అపోస్తుల శిష్యుడు ఈయన దేవ ఏశ్వరతో పాటు తినేవాడు కాదు ఈయన ఏశ్వరవుని సమర్థిగా చూసిన వాడు కాదు అపోస్తుల సువార్త విని రక్షణ పొంది జీవితాన్ని సమర్పించుకొని సేవ చేస్తే జీవరిస్తుంది ఈ ఫిలిప్ ఈయనకు అంతగా గురించి అపోస్తుల ద్వారా చేసుకున్నాను అంటే అప్పటికి బైబిల్ లేదు అప్పటికి కృత పుస్తకం లేదు ఏమి లేకుండా కేవలం అపోస్తులు చెప్పే వాక్యం విని మారిన తన జీవితాన్ని మారుస్తున్నాడు చెప్పాడు ఎవరైనా అనియువులకి చెప్తుంటే వాడు బైబిల్ చదివి మారుతుంటా లేక నువ్వు చెప్తే మారుతుంటా నువ్వు వాక్యం చెప్తే మారుతుంటా వాడు ఈ బ్రదర్ చదువుకోలేదు బైబుల్ అంటే వాడు చదువుకోల పడిస్తాడు మనకి ఏం అర్థం కాదు చదువుతుంటే ఎంత వింటే ఫస్ట్ టైం చదువుతుంది ఆ వాక్యం అంతా వింతరకం ఉంటుంది ఆ వ్యవస్థ అర్థం కాదు ఏం ఏం ఏం గురించి మాట్లాడుతున్నా అర్థం కాదు చాలా మందికి అర్థం కాదు బైబులు చదువుకున్న కూడా అర్థం కాదు కొన్నిసార్లు నేను చెప్తున్నాను చూడండి ఇరవై ఆరో వర్షంలో సో టైంలో కూడా ఆయన బైబుల్ చదువుతున్నాను చూడండి దేవుని ఆత్మ ఫిలిప్తో మాట్లాడుతుంది ఆ తొమ్మిది మంది యవనస్థుల గురించి జడ్మంటు ఆ తొమ్మిది మంది యవనస్తులు అర్శునాథం ముందుకున్న వాళ్ళు అది నేను చెప్పే పాయింట్ కాబట్టి పర్శుదాత బలుకున్న వాడు ప్రతి క్షణము చాలా జాగ్రత్తగా వింటా ఉండాలి ఆయన స్వరం కైతవ జీవితం బలహీత అట్లా మాట్లాడుతుంటే నేను మన సెట్టాట పోతుంటుంది ఇక్కడే యుద్ధం ఇక్కడ జరుగుతుంది బయట యుద్ధం ఇక్కడే జరుగుతుంది చెప్తాడు యుద్ధం అదన టైం వేసింది ఆకలి వేసింది ఎప్పుడు కావాలా బాప్తిజం నేనేమో ఇంకా కొడతా అన్నాడు నేను ఎప్పుడు తీసుకోవాలి బాప్తిజం వచ్చిందే బాసండానికి మైండ్ అట్లా పోతా ఉంటాయి అది మీ అన్నింటినీ కంప్లీట్ గా సరెండర్ చేసుకోవాలా అందుబాటులో మీ తలుపులన్నింటినీ ఆయన సరెండర్ చేసుకోండి ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదైతే చూపిస్తాం అన్నమాట ఏముండే మొబైల్ ఫోన్స్ కూడా నేను ఆన్ మొబైల్ ఫోన్స్ తో నను హలో హలో సైలెంట్ మోడ్ వైబ్రేషన్ మోడ్ ఎన్నో ఉండదు అది ఎందుకంటే ఆయన ఎక్కడో అక్కడ మనం మేది ఇవ్వాలి కదా మాట్లాడే ప్రాథమిక ఇవ్వాలి మనం అప్పుడే దేవుడు మాట ఖర్చు ఉంది పశుదాతం మాట్లాడుతుండే అంటే ఆయన మాట ఉందా లేదా మాట్లాడే దేవుడు కదా చేసుకోండి పశ్చాత్ప రూపంగా మాట్లాడుతున్నాడు పిలుపుతో మాట్లాడుతున్నాడు చూడండి ఈ విషయం అర్థం చేసుకుంది నాకు ఈ అనుభవం ఉంది చాలాసార్లు ఎవరు మాట్లాడుతారు అని అనుకుంటాం కదా ఏం మాట్లాడు స్వరం వినిపిస్తుంటది స్వరం వినిపిస్తుంది రాత్రి మాట్లాడి ఇతర ఎస్పీ బొత్స పోదు డిసెంబర్ టైంలో పొద్దున్నే లేచిన ఐదు గంటలకు పోయి చల్లి చల్ల నిన్న పక్షున్నాం రాత్రి మాట్లాడింటే పొద్దున్న కొద్దుకున్నాం మరి అంతకు బ బ్రదర్ అంటే ఆ ఎస్పీ చర్చలో చిన్న ఇన్ఫాక్ట్ వ్యాపిస్తాం అంటారు చిన్నపిల్లల పార్టీ పది తొమ్మిది రోజుల పిల్లలకి వ్యాప్తి ఇస్తారు అక్కడ ఆ టైప్ ఆఫ్ వ్యాప్తి ఇస్తారు మనకి ఏం చేస్తుంది చిన్నపిల్లలకి పాపం గురించి ఆ మెయిన్ లైన్ చర్చెస్ అంతా చిన్నపిల్లలకు వ్యాప్తం ఇస్తారు పెద్దవాళ్ళకి ఇవ్వరు ఈ రోజు కూడా ఆంగ్లిక్ ఐన్ చర్చెస్ అంటున్నారు అక్కడ ఎక్కడ కూడా పెద్దవాళ్ళకి బ్యాప్తి లేరు అరే నీకు తెలవాలి కదా కనీపు ఉండాలి కదా నేను పాప నేను ఎక్కడ గుర్తుపట్టగలను పశుకులకి ఏం చేస్తా పాపం అని అవును మనం మెంటల్ అన్నా కదా పెద్ద పాస్టర్ లేదా మెంటల్ అన్నట్టు నీకు ఎవరు చెప్పలేదు కదా మనం చేయకపోతే నీకు ఉద్యం పోతుంది నువ్వు చేయకపోతే నీకు ఉద్యమం తీస్తారు వాళ్ళంతా జాబ్స్తాను అన్నట్టు జాబ్ హోల్డర్స్ అని వాళ్ళు చేయలేరు అట్లా మనలాగా మనకి ఎక్కువ స్వాతంత్రం ఇచ్చిన లేవు అప్పుడు వాళ్ళకి లేదు వాళ్ళు బానిసల్లాగా ఉన్నారు చర్చెస్లన్న ఫస్టర్స్ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం కానీ ఏం లాగా వాడు రాని వాడి బయటికి నాకు తెలిసి రిటైర్మెంట్ అయినా కూడా వాడు చేయడం ఎందుకంటే రిటైర్మెంట్ లాగా ఒకటి చేయడం అని చేస్తారు రిటైర్మెంట్ అర్థం అదే కదా రిటైర్మెంట్ అంటే నువ్వు రైర్ అయిపోయావు ఇంకా నిద్రపోవు అని చెప్పడమే రిటైర్మెంట్ థాట్ ను ఇంకా నువ్వేం చేయలేవు రిటైర్మెంట్ లేదు నేను అంతా అయినా సేవ చేస్తాను కదా అర నువ్వు చేయలేవు నేను చెప్తున్నాను గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజే రాసిస్తాను రిటైర్మెంట్ లాగా చేయలేవు వెంటకల్లి ఎప్పుడు మోకాలు ఆగిపోతాయి నడువు ఆగిపోతుంది ఏం చేయలేవు కదా అయిపోతుంది బాడీ పీపీ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నువ్వు కొండ కిలోమీటర్ల కొండ సంపద మీద ఎక్కిండి ఆయన మోకాయలను రెండు సార్లు కొండ ఎక్కి పైకి వర్షం గొప్ప వర్షం పడితే నేను జ్వరం వచ్చేసే ఆయన అక్కనే నడుచుకుంటే దిగిపోయి ఒక్క చిన్న గ్రామం ట్రైబల్ బేట్ లో పోయి వాళ్ళకి చెప్తే వర్షం పడుతుంటే వాళ్ళు వాక్యం విన్నారు నేను వర్షం నిలబడి వాక్యం చెప్తున్నాను వాళ్ళు విందారు కాకుండా నెహేమ్యాలో గుర్తుకొచ్చింది వాళ్ళ నెమీయా మీరు ఇప్పుడు చూస్తే అది అక్కడ వర్షం పడుతుంటే ఎజ్రా దేవుని వాక్యం చదువుతుంటారు కుంభ వర్షం పడుతుంటది స్త్రీలు బిల్లేలు అందరూ ఇక్కడ చుట్టూ కూర్చొని వాక్యం వింటూ ఉంటారు ఆ సీన్ నా గ్యాప్లోకి వచ్చింది బైబిల్లో ఉన్న సీన్ గ్యాప్లోకి వచ్చింది అరే నేను కూడా అదే చేస్తున్నా ఇప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకి అందరికీ స్వార్పు చెప్తుంది పాపలు ఒప్పిస్తుంటే లక్షణం పడుతుంది తడిసిపోతుంది తలాంటి అందరికీ వాళ్ళు అట్లనే నిలబడి వింటున్నారు నిర్మయా కాలంలో ఎదురా చూపుతుంటూటే జరిగింది కదా నాకు అప్పుడు జ్ఞాపించింది ఎప్పుడు జరిగిన వాక్యం ఆత్మీయ నడిపింది ఎవరు ఆత్మ జ్ఞాపక జరిగినా వాళ్ళు ఎట్లా చేసింటారో మీరు ఎట్లా చేస్తారు వాళ్ళకి ఎట్లా కార్యం జరిగినా మీకు అట్లా కార్యం ఆ ఆత్మీయని నడిపింపు ఫిలిప్ స్వరం వింటున్నాడు ఓ ఫిలిపు ఇది మీ టైం దీని తర్వాత నువ్వు అనిపించవు ఇక్కడికి నీ కాలం అయిపోతుంది నువ్వు చేసే సేవ వలన ఆ ఇథియోపియా దేశడు వచ్చి రక్షణ పొందుతాడు వాడిపోయి వాడి దేశాన్ని మార్చుకుంటాడు తెలుసు నువ్వు ఒక్కరివే నీ ఒక్కరి సేవ ద్వారా ఇథియోపా దేశంలోకి సువార్థ పోతుంది వీడు వాపస్ పోతున్న మళ్ళీ ఇథియోప దేశానికి ఈ నపుంసకుడు ఒక రాణి దగ్గర నపుంసకుడు ఆయన మినిస్టర్ ఆయన వస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు జరుసలేం నుంచి గాజా గుర్తుంది ఏమైనా నుంచి గాజా ఎందుకు తెలదు నీకు అన్ని యూట్యూబ్ లో ఒకసారి యూట్యూబ్ లో కొట్టినండి జెరుసలేం టు గాజా రూట్ అని వాడు ఒకటి కార్లో పోతూ తీసుకుపోతా ఉంటాడు మిమ్మల్ని చూపిస్తూ ఉంటాడు ఒకటి ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే సీద ఇక్కడ నుంచి ఒక రూట్ పోతనే ఒకటి నాన్ స్టాప్ ఒకటి కాదు గాధా రూట్ అటుదికి అటుదికంతా నీళ్లు ఉంటాయి ఒక స్ట్రిప్ లాగొక్క స్ట్రైట్ స్ట్రిప్ ఆడు చేయడం కొత్తనే ఒకటి కొత్తనే పోతనే ఉంటుంది స్ట్రిప్ అంటే ఆ గాధా స్ట్రిప్ అంటే క్వశ్చన్స్ మనుషులు లక్షల ముస్లింలు యూదులు ఈ రోజు కూడా ఇస్వాల్ పని కబ్జేసుకుంటే దాన్ని వాళ్ళు కర్జేసుకుంటున్నారు వాళ్ళగానే కబ్జే చేసుకుంటే ప్రకృతి సహజమైన భూమిని కబ్జ్ చేసుకుంటుంటారు నువ్వేమో ఆత్మీయమైన భూమిని కబ్జా చేసుకుంటున్నాం అంతే తెలి కబ్జేసుకుంటే భూమి ఇప్పుడు ఉంది ఎవరు భూములు కబ్జేస్తారు భూమి అంటే రక్షణ పొందని వారు అనర్థం బైబిల్ వాక్యం ప్రకారమే వాళ్ళు మీరు కబ్జ చేయాలంటే ఎవరు కబ్జ చేస్తారు ఏ భూమిని కబ్జేస్తారు చెప్పండి భూ భూమి అంటే భూనివాసుల సాదృశ్యం ఆకాశవాసి అంటే రక్షణ పొందవాడు అంటే ఆకాశవాసి ఏం చేయాలంటే భూనివాసాన్ని కబ్జ చేసుకోవాలి భూములను కాదు భూములను వాళ్ళు కబ్జ చేసుకుంటారు మనం మనకు భూమి వాటర్లు తప్ప చేసుకోవాలి అది మనం మిస్ అగ్గాలంటే ఆత్మీయంగా మనకు వ్యతిరేకంగా చెప్తుంది సంబంధం వ్యతిరేకం కానీ ఇక్కడ చూడండి ఆత్మీయ నడిపింపు ఎట్లా ఉండాలనేది నువ్వు చెప్తున్నాను తిరుపతి దేవుని ఆత్మ మాట్లాడగలడు నువ్వు వినగలవు స్వరం వినగల ఎంతకాలమే నువ్వు స్వరం బ్రదర్ సిస్టర్ ఎంత కాలమే స్వరం ఆయన నిజంగా మాట్లాడదావు ఎన్నిసార్లు మాట్లాడేతాం జవన కాలంలో ఎన్నిసార్లు నేను క్షమించాలన్నాడు ఒకరోజు నైట్ లో నేను ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో నేను వెళ్ళాలకి వెళ్ళి వాడుకోవడానికి చూస్తాను ఎన్ని సార్లు క్షమించాలంటే నేను చెప్తున్నాను ఆ స్వరం విధంగానే మొత్తం ఇట్లా ఐస్గా అయిపోయింది బాడీ ఇది పని ఆయన స్వరం వింటే ఇట్లా ఫ్రీస్ అయిపోయినాయి చూటకెళ్ళి మాట వస్తలేదు ఇది కదుతలేదు బాడీ లేస్తలేదు ఇంకా ఏం చాలా భయం కానీ ఫ్రీస్ అయిపోయింది బాడీ ఆయన పొందలు ఉంటుంది ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడే ఎన్నిసార్లు పాట పాడుతుంది కానీ ఎప్పుడు వింటివి ఆయన స్వరం అని నీకు ఎన్నైనా చెప్తున్నా కానీ నువ్వు అలసి ఉంటున్న వెంటనే నిలబుద్ధి శబ్దాలతో నీ చెవు రింగిపోయింది రిగి రింగది ఆయన చెప్తున్నా ఎవరొస్తూ చెప్తాడు ఏమైనా చెప్తాడు మాట్లాడతాడు నువ్వు లేచిపోవాలంటాడు లేచిపోవాల్సిందే అయినా ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు అప్పుడు రాణి అయినా కందాకి రాణి అయినా కందాకిందాకే ఆమె యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ నానగర్ మీద అధికారి కదా ఐదిహోపీ నపంసకుడు ఆరాధించడాకు ఎరుసలే నపుంసకుడు అతను తిరిగి వెళ్ళచ్చు అతను తిరిగి వెళ్తండి ఇక్కడ చూడండికి వచ్చి జఫాఫర్ దేవుడు వచ్చాడు బాగా అర్థం చేసుకోండి ఒక నపుంసకుడు నపుం సక్రట మీకు తెలుసు కదా వివాహానికి పనికి వాడు పిల్లల్ని కరలేని వాడు పని నపుంసకుడు అంట మన దేశంలో థర్డ్ జెండర్ అంటారు ఇంగ్లీష్ లో మేలు ఫిమేల్ థర్డ్ జెండర్ మూడవ జెండర్ అంటారు నన్ను అంటే అటు స్త్రీ కాదు అటు పురుషుడు కాదు అన్నట్టు అంటే కనలేడు ప్రసవించలేడు అన్న విషయం అన్నట్టు ట్వంటీ కి దేని మీద ఉంది నేను ఒక అబ్బాయికి చెప్తున్నాను ఆ అబ్బాయి వాళ్ళ మీదనే క్లియర్ చేస్తున్నాడు సబ్మిట్ చేసాను తీసెస్ దేవి నమ్మడు కానీ దేవి నమ్మనుడు నాతో పాటు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆయన పిహెచ్డి వర్క్ వచ్చి మేము ఇవన్నీ వాక్యం చెప్పి అక్కడ కూడా అక్కడ తీసుకొచ్చి వాటర్లు తీసుకుంటే వాక్యాలు వినిపిస్తే మంచి మారింది రైజ్ లాంటి చెప్తుంది అందరికీ అందరికీ మన వాక్యాలు వినిపిస్తారు మన అందరు కదా బాడ్కేస్ట్ లో బాడ్కాస్ట్లు బాడ్కాస్ట్ ఓపెన్ చేసి టీవీ టీవీలో ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లోకి అంతా ప్లే చేస్తుంట వాళ్ళ భార్య పరీక్ష అయిపోయిందంట వాళ్ళ మామ పరీక్ష అయిపోయిందంట వాళ్ళ మామ ఏది ఇంత సడన్ మార్పు ఇట్లా అంటు వాళ్ళు అసలు దేవుని నమ్మన్నాడు చర్చి రాన్నాడు ఎట్ల మారిపోయింది దేవుని ఎట్లా నడిపిస్తాడో మనకు తెలియదు ఎవరిని ఎందుకు నడిపిస్తాడో కదా పిఎస్డీ కూడా వెంకట గురించి మీకు తెలుసు కదా వచ్చి బాప్సం తీసుకుంటారు కాదా ధనదం ధనధన్ బాప్సన్ చేసేసుకున్నాడు ఆయన మంచి మార్పు లైఫ్ లో యాభై జీతం ఉంది ఇప్పుడు ఆయన ఒక టీచింగ్ డాబ్బ కూడా పోయి మహబూబ్ నగర్కి ఏదది పాలమూరు యూనివర్సిటీకి మనం జాబ్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ వచ్చి చెప్పలేదు మనకి ఆయన ఇంటర్వ్యూ చెప్పారు వాళ్ళు చెప్పారు మనకి ఇట్లా పోయి వచ్చి వాళ్ళు మంచిదే కదా మేడం ఇంకా చెప్పచ్చు సాక్ష్యం మాంసం పొందినాక మారించాడు జీవితం అని చెప్పచ్చా లేదా మాంసం పొందినాకనే మంచిది వచ్చినాడు కాబట్టి వాక్ష పొందినాక సమగ్రెం కదా ఏ ప్రభు మాంసం పొంది ఒడ్డుకొచ్చినాక అపవాది చేత శోధింపడటప్పుడు దేవుని యొక్క ఆత్మ అతన్ని నడిపించాడు పశుధాత్మ అభిషేకం గురించి నేను చెప్తున్నాను ఇక్కడ ఏసు ప్రభుడు వాప్సం పదిన తన ప్రియతమని ఆలోచించమని తల్లి మాట్లాడుతున్న ప్రభుత్వం నుంచి ఆ స్థలం విన్నాడు యోహాను భక్తుడు వాప్సం నుంచి యోహాను దాని తర్వాత ఏసు ప్రభుని అరణంగా దేవుని ఆత్మ ఎందుకు తెలుసా నువ్వు నిజంగా ప్రియపోవడాల నువ్వు ఇక్కడ పడాలా దేవుడు నిజంగా నీ అందిస్తుందా పరిచయం పడాల నిజంగా దేవుని పోరాడమైన పరిచయపడలా అప్పుడు అపవాది చేత శోధింపడంతో దేవుని యొక్క ఆత్మ అతని అరణ్యానికి దేవుని ఆత్మ మిమ్మల్ని శోధన కనిపిస్తుంది కనుక చాలా కష్టాలు చెప్పాలి ఏ పాత చెప్పలేదు తెలుసా ఎవరు చెప్పాడు ఎంతకు చర్చలో ఎవరు చెప్పారు మీలో దేవుడు ఆత్మహత్య చెప్ప చెప్తారు కదా అని చెప్పే చెప్పలేదు ఈ విషయం దేవుని యొక్క ఆత్మ నిన్ను శోధంలోకి నడిపేసి తెలుసా నువ్వు నిజంగా దేవుని నమ్మినావా నేను నిజంగా విశ్వాసం ఉందా అని ఎట్లా పరీక్ష పడాలి పరీక్ష పడకపోతే విశ్వాసం పనికినా విశ్వాసం కదా దేవుని నమ్ముకున్నాడు అదనంటే ఇప్పుడు టైం ఉంది నీకు ప్రభు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది నిజంగా నమ్ముకున్నావా టెస్ట్ చేసేది ఏడైనా నీ విశ్వాసం టెస్ట్ కావాలా ప్రతిరోజు టెస్ట్ అయితేనే ఉండాలి మన విశ్వాసం చివరి వరకు నీ విశ్వాసం టెస్ట్ అనేక అప్పుడు విశ్వాసం ఇది అందరం శ్రమలుగు కదా ఇంకా సుఖముగా ఇంకా శివలు ఇంకా వస్తే శమలు ఎత్తి శ్రమలకి నడిపిస్తున్నాడు అట్లా నీ విశ్వాసం చేస్తే అయితే ఉంది అందుకు దేవుడి ఆత్మ చాలా మంది దేవుని ఆత్మ వస్తే పక్షులార్థే మీరు శక్తివంతులు అవుతారు కదా పక్షులు వస్తే త్రిపూర్ల స్థిరమే పక్షులకు వస్తే ఆత్మ దేవుని వాక్యము ఆత్మ వల్ల కడ్డంగా మారుతుంది మీ ఆత్మ వల్లగా కడ్డంగా మారుతుంది ఈ దేవుని ఆత్మ ఉంటే సత్యం ఉంటుంది శక్తి ఉంటుంది నువ్వు ఆ వాక్యం వాడు వాడినప్పుడు దుష్ట పారిపోతాయి నువ్వు చేయబట్టి బాధ వల్ల వస్తుంది అక్కడ అడుగు కూడా మళ్ళిపోతుంది మనసులో అంత శక్తి ఉంటుంది దేవుని ఆత్మ వాక్యం కలిస్తే అన్ని ఇస్తాడు కానీ ఎవరు చెప్పినది ఏంటంటే పరిశుధాత్మని ను శోధనలో నడిపిస్తాడు ఖచ్చితంగా నడిపిస్తాడు మీ చోదలకు తప్పదు అక్కడ నీ విశ్వాసం బలపడక తప్పదు ఈ సత్యం దర్శనం చేస్తారు కదా థ్యాంక్ యూ లాడ్ నన్ను శోధనలు తీసుకుండి అంటాడు లేకుంటే సార్ ప్రభా నాకు ఎందుకు ప్రవేశమా నేను ఏం చేసినాను ప్రభావ నేను ఉపాసం కదా నేను అనభై దినాలు రాత్రులు ఉపాసం నాకు ఎందుకు ప్రవేశమా అంటాడు అవును తెలియదు ఈ సత్యం ప్రభావ నేను ఎన్ని సంవత్సరాలు చేయాలి నమ్ముకున్నాను నేను ఎక్కడ తగ్గిపోలేదు కదా అంత యథార్థంగా ఉన్నాడు ప్రభావ అయినాగా నాకు ఎందుకు ప్రవహిస్తున్నా ఏడుస్తారు లేదా ప్రయత్నం చేస్తాడు ఈ సత్యం తెలుసుకోడు ఈ హ్రీట్ చేయడు అందుకే మీరు తెలియని దాన్ని అర్థిస్తానంటే సమరస్తో మీకు తెలుసుకొని అర్థిస్తున్నాడు దేవుని మీరు తెలుసుకొని దేవుడు అపవాది దేవుని ఆత్మ ఆ అపవాది చెత్త చోదించబడేటప్పుడు యేసువును ఆరణానికి కొనిపోబడింది వాక్యం అంటే దేవుని యొక్క ఆత్మని నేను నడిపిస్తాడు శోధించడం అంటే సైతానికి సైతాను తన తర్వాత తను శోధించలేని కూడా అక్కడ వాష్యం దాని ప్రకారం చూస్తే కాబట్టి ప్రతి ఒక్కరు మాపతి సంపొదిన జరిగే కార్యం అది అందరూ శోధింపడతారు మనం అందరం చోధింపడ్డ వాళ్ళమే కానీ సత్యం తెలుసుకున్నావు కాబట్టి మాపసం తర్వాత నువ్వు సంతోషం ఉంటాను చూడండి తన రథం మీద కూర్చోండి చూడండి ఆయన వచ్చింది యుగవ దేవుని ఆరాపించడానికి ఆరాధించాడు వాపస్ వెళ్ళిపోతుండడు తన దేశానికి రథం మీద ఏం జరుగుతున్నాడు బహుశా నేను అనుకుంటా ఆ చర్చిలో ఆ టెంపుల్లో వాళ్ళు ఏసే గ్రంథం గురించి చెప్పింటా నేను అనుకుంటాను ఎట్లా లేకపోతే అదే గ్రంథం తేరాలంటే ఆ చర్చల కోసం చెప్తున్నావు ఒక ఏమంటే వాళ్ళది రాబాయి రబ్బీ అంటారు కదా ఓ రబ్బీ ఆలమూలం దేవాలయంలో ఏసే గ్రంథం చెప్తున్నాడు కానీ నీకు ఏం అర్థం కావట్లేదు అందుకని వచ్చి మళ్ళా అర్థం అలా చూస్తాను అని చెప్పి ఈ వాక్యం స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చదువుతున్నాడు ఏమీ అర్థం కావట్లేదు అర్థం చేసుకుంటాడు అర్థం కాదు ఎందుకు తెలుసా ఈ శరీరం ఇంకా పాపంలోనే ఉంది నీ జీవితము పాపంలోనే ఉంది నువ్వు ఎంత అర్థం చేస్తే లావు నువ్వు ఇంకా పాపంలోనే ఉండవు నీ పాపములు కడగబడితేనే కానీ నీ కళ్ళు తెలుసుకోలేవు ఆత్మీయ నేతలు విప్పబడవు ఆత్మీయ నేతలు విప్పబడిపోతే ఈ వాక్యం ఎంత అర్థం కావు ఏది సమస్య లేదని అర్థం కాదు మృదాక్యం వచ్చినా అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే నీ ఆత్మీయ నేతలు విప్పబడాలకు ఇవి కావు కావాల్సిన ఈ కళ్ళతో నువ్వేం చూడలేవు కూడా ఎంతమంది తెలుసు యోహన భక్తుల గురించి కర్ణాటక గ్రంథం రాసిన వ్యూహన్ భక్తుల గురించి ఎంతమంది తెలుసుకోవచ్చు అని కళ్ళు లేవు తెలుసా మీకు కళ్ళు లేని వాడు ఏదైతే దర్శనాలు చెప్పడం కడంత దర్శనం ఇంత కొట్ట ఆశ్చర్యం కొట్టాయి ఆ దర్శనాలు ఎంత దృష్టి కళ్ళు కదా ఆ శాసన కాలుతున్న నూలలు వేస్తాయని మొత్తం శరమంత కుండ్లు గాయలైపోయి కళ్ళన్ని పోయి అట్లాంటి తీసుకుపోయి ఆ పద్మశులు దీపం లేస్తే పశువులు తినేస్తాయని అనుకున్నారు కఠినలు దేశస్తులు కానీ ఆ టైంలో ఆయనకి దర్శనం ఇచ్చే దేవుడు ఎందుకు తెలుసా మొహాను శారీరకమైన కళ్ళతో నన్ను చూడలేవు పర్లోకంలో ఏమీ చూడలేవు ఆత్మీయ కండితను నువ్వు చూడలేవు కాబట్టి ఆ ప్రకతం చేసుకుంటే మొత్తం చెప్పించిన దర్శనం ప్రకటంధం అంతా ఇప్పుడు చెప్పండి నీ కళ్ళతం చూస్తే అర్థమవుతుంది అందుకు ఏ పాస్టర్స్ ప్రగం చెప్పలేరు ఎవరు చెప్పలేరు చాలా మంది నేను చెప్తున్నా కదా ప్రకణంధం ధ్యానిస్తాం బ్రదర్ అని చెప్పి స్టార్ట్ చేసి ఒక వారానికి గరి అయిపోతున్నది మనము యాభై గంటలు చేసినాం ఈరోజు ప్రకటం యాభై గంట అనుకుంటాం ఒక స్టార్ట్ అయితే వాక్యం ఫిఫ్టీ అవర్స్ ప్రకం గంధం ఇంకా పదవా దీని దగ్గరనే ఉన్నాం ఫిఫ్టీ అవర్స్ చెప్పండి నీ కోకి ఉందా ఎవరికైనా ఫిఫ్టీ అవర్స్ యాభై గంటల రికార్డింగ్స్ వినే ఓపికందా నీ లైఫ్లో యాభై గంటలు వినే ఓపిక లేదు కానీ యాభై గంటలు వాక్యం చెప్పి ఓపిక అనుకుందా వెయ్యి గంటల వాక్యం చెప్పి ఓపిక అనుకుందా రికార్డింగ్స్ ఉన్నాయి వెయ్యి గంటలు దాటిపోయింది ఎప్పుడు ఇంటర్నెట్ యూట్యూబ్ లో నేను లాక్డౌన్ లో యూట్యూబ్ లో అరవై వీడియో రికార్డింగ్స్ చేసిన ఎవరి శాంపు లేకుండా ఎవరి శాంపు నాకు నేనే కెమెరా పెట్టుకున్నా నేనే మాట్లాడుకున్నా నేనే రికార్డ్ చేసుకున్నా నేనే క్లీన్ చేసుకున్నా నేనే అప్లోడ్ చేసుకున్నా ఎవ్వరి సేవలు లేదా మళ్ళీ చాలా మంది నిలుస్తున్నాను నా దీంట్లో ఒక్కడ మళ్ళా దేవం బిడ్డలే చెప్పండి మళ్ళీ నేను ఆలసిపోనా నిద్ర చదిపోందాన్ని ఈరోజు కూడా నేను చెప్తున్నాను పదహారు పదిహేడు గంటలు పని చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు దేవం సేవలో నన్ను ఊరు వర్క్ నేను సెవెంటీన్ అవర్స్ చాలా మంది బ్రదర్ చాలా కష్టపడతారు మెచ్చుకుంటున్నాను మెచ్చుకున్నాను నేను నేను కష్టపడుతుంది నాకు తెలిసిన లైఫ్ ఒకటే ఆపర్చునిటీ ఎవ్వరికైనా కానీ నీకే కానీ నాకు కానీ ఏం సాధించినా ఆయన పరిపాలని నాకు ఏమిచ్చాడు దేవుడ అదే దేవుడు ఇచ్చింది కదా దేవుడు నేను పుట్టించింది అదే గొప్ప పని అని రకంగా తక్కువ పని కూడా చేసి ఆయన పుట్టించిండు నిన్ను అన్ని తలాతులు ఇచ్చి పంపించిండు మంచి ఆరోగ్యం ఇచ్చిండు అన్ని కుటుంబాలు ఇచ్చి అమ్మించిండు అన్ను ఏం చేయబాడు ఆయన పంపించింది తా బోధా చేసుకున్నాడు కదా ఈ తలాంతలు అన్ని వాడదు భూమిల నాటకం చాలా మంది గుర్మల నాటకెక్కడ సార్ నాటేసుకున్నారు అంతా వాళ్ళ తలాంతలు వాళ్ళతో పాటు మనం అట్లా పోతాం ఏ తలాంతు మనం అక్కడ నాటంతో అన్ని అన కొడుకు వాడేసి పంచేసాడు నేను అందరికీ చేశాను అందరికీ చేశాను నా గురుపులు ఎక్కడ ఉండగా అందరికీ తలాంతులు చేసి వాడేసుకుంది అన్ని ఎక్కడ పోతాను అంతే నా పిలుపు ఎక్కడ దాని తర్వాత మన సేవలు పిలిపెట్టాలి ముగించారు ఏం జరుగుతున్నారు అప్పుడు ఆత్మ ఫిలిపుతో రెండోసారి మాట్లాడుతుంది దేవుని ఆత్మ ఫిలిపుతో ఆయన మాట్లాడే దేవుడు ఆత్మ ఆత్మ మాట్లాడుతున్న శిలిపికి ఆ ప్రాక్టీస్ ఉంది అలవాటు ఉంది దేవుని ఆత్మతో మాట్లాడి వినే అలవాటు ఉంది శిలిపికి శిలుపు స్నేహితుడు కాదు దేవునికి స్నేహితుడు ఉంటే స్నేహితున్నాగానే మాట్లాడతారు దేవుడు అది అక్కడ మాట నేర్చుకున్నాను ఇప్పుడు ఆయన పోయి ఆయన అందరికీ పోయి ఏం చేసి చూడండి రథం భూతా ఉంది రథం పక్కన నేను పరిగెత్తున్నాడు చెప్పండి మీరు ఊహించండి ఇప్పుడు నేను చూస్తున్నాను సినిమా లాగా పథం పోతా ఉంది పదం పక్కన పరిగెత్తున్నాడు మీకు పక్కన పరిగెత్తే గుణం ఉందా హ్యాబిట్ ఉందా పరిగెత్తాను పరిగెత్తావా కంటిన్యూస్ గా పరిగెత్తావా జాగింగ్ గురించి మాట్లాడతాను నేను జాగింగ్ గురించి మాట్లాడతాను స్ప్రింట్ అంటున్నాను స్పింట్ అంటే స్పీడ్ లో పరిగెత్తం స్పీడ్ పరిగెత్తావా నేను పరిగెత్తు నాకు అప్పుడు మీకు వర్గెత్తలేను ఇప్పుడు పరిగెత్తి ఏ మధ్య కూడా కానీ పరిగెత్తే ఎప్పుడు నేను పరిగిస్తా ఈ రోజు కూడా స్కిపింగ్ చేస్తాడు హండ్రెడ్ టూ హండ్రెడ్ చేస్తా స్కిపింగ్ టైం ఉంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేస్తాను లేకపోతే హండ్రెడ్ చేస్తే బిడ్డ ఇంకా చేయలేను ఎక్కువ టైం జరిగిపోదు ఫిట్నెస్ ఇంపార్టెంట్ బాడీ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఏం నింపుతున్నా కూడా ఇంపార్టెంట్ ఏం నింపుతున్నాం కడుపులో కూడా అది ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఆలోచించి నేర్చుకుని ఫిల్లా హం తర్వాత ఎవరు దాంతో పాటు పరిగిస్తున్నాడు అర్థంతో పాటు పరిగిస్తున్నాడు పరిగిస్తూ మాట్లాడతాడు నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందాగిన మనకి కూడా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంతకాలంలో చదువుతున్నావు ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయా అంటే అప్పుడు నప్పుంస కూడా అంటున్నాడు ఏమంటారు తెలుసా చూడండి ఎవరైనా నాకు చూపుకుంటే ఎలా విహం పెట్టాలనే చెప్పండి చూడండి బాగుండే నాకు ఎవడైనా నాకు ఇది చెప్పలేదు నేను చర్చలో కింద నా టెంపుల్ కింద అబ్బాయి చెప్తున్నాడు గురించి నాకు ఏం చెప్పండి అందుకే వచ్చి కూర్చొని మళ్ళీ చదువుతున్నాను అయినా నాకు అర్థం కాలేదు అబ్బాయి చెప్తున్న అర్థం కాలేదు వాళ్ళు నెమంటే మేము ప్రయత్నిస్తే అర్థం కాదు ఎవరు చెప్తే వచ్చి కూర్చో చెప్పు నాకు తెలుపు ఎవనస్తుడు పెద్ద మనిషి ఎక్కిండు రాదం పరిగెత్తోడు ఎక్కి రార్చొని ఇప్పుడు చెప్తుండీ ఎవరి గురించి కావచ్చు గురించి మాట్లాడుకుంటున్నా లేక ఇంకొక గురించి మాట్లాడుకుంటా అంటే ఫిలిప్ ఏ సూప గురించి సులత ప్రకటించండి షార్ట్ టైం చెప్తున్నా నేను మేము కూడా చాలా షార్ట్ టైం హార్డ్లీ ఫైవ్ ఇయర్స్ గానే సువర్త ప్రకటించేసి పాపాల గురించి చేస్తుంటాం మనుషులు గత పాస్టర్ ఎవరు వచ్చిన మాత్రం చెప్తాం ఈ ఏరియొక్క చెప్తున్నాం చాలా మంది పాస్టర్స్ కోర్టు మీకు ఇష్టం పోలీయలు దాన్ని మనం కావచ్చు నీకు ఇష్టం ఉంటే దేవుడి చాలా మంది వెళ్ళిపోతున్నారు పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి మనకి ఏం చేయగలను ఇతర జన సేవ ఈ గెలుసు అన్ని నువ్వు ఏమో పోతలేవు చూడండి లైఫ్ ఒకటే ఆపర్చునిటీ చెప్తుంటారు ఎంతగా ఆయన జీవించగలవు ఎంతగా ఈ యొక్క సార్ నువ్వు అనేట్లు ప్రకటించి ప్రగతి చెంత అది మీకు ఫైనల్ ఆపర్చునిటీ అది సో నీవు నేను నా కుటుంబం నేను నా కుటుంబం నా వాళ్ళు అనుకుంటావా లేక ప్రపంచమంతా ప్రభు కుటుంబం లాగా తయారగలను చెప్పిన చిన్న మాట కదాకి తాత కూర్చోండు అనే కీరీత్నం వేడుకన అతను లేఖన వంద జరుగుతున్న ఆయన తీరండి మంచి కట్టాయించాలని కూడా గురు పిల్లలు ఎలాగో మౌనంగా ఉండడం అలాగే ఆయన ఉన్నంత బట్టి ఆయన ఆయన సంతానంలో ఎవరి వివరించడం ఆయన చిన్న భూమి మీద అప్పుడు నవన్సప్పుడు ప్రభుత్వ ఎవరిని కూర్చి ఇలాగో చెప్పుతున్నాడు తన గురించి దయచేసి నాకు తిరుపాలని చూపాలి నేను తెలిసి ఆ అధికారులను అనుసరించి అదొకరితో ఏదైతే అది చెప్పలేదు కానీ అబ్బాయి ఒక ఎక్కువ అబ్బాయికి చెప్పలేడు ఎందుకంటే స్వీకరించలేదు చాలా మంది సొంత చెప్తున్నారు చర్చలో పెద్దలు భాష పొందలేదంట నాకు ఒకవేళ చెప్తుంది నిన్న సాయంత్రం అంటే చర్చమైన అక్కడ పెద్దల భాష పొందలేదు అరే మళ్ళీ పెద్దవిట్లైనా చర్చలో నువ్వు ఒక మాదిరి కదా పెద్దగా అంటే భవసం పొందకుండా ఈ సంఘర్షణ ఎక్కడు నడిపించగల భయంకరంగా స్థితి వాళ్ళకి తక్కువ చెప్పా నేను అనేది ఏంటంటే మీకు ఒక పని ఉంది వాళ్ళను ఎక్కడ నడిపిస్తాడు అక్కడ వెళ్ళిపోయింది ఫిలిప్ నడిపించినా దేవునాత్మ పాపలే నడిపించినా అక్షణ దేవుడి నువ్వు నడిపిస్తాడు మనందరం కాబట్టి దాని తర్వాత ఆయన తీర్మానం గురించి మీకు చెప్పేసి వాక్యం ముగిస్తాను చెప్పండి ఏం చేసింది నేను దాని తర్వాత లాస్ట్ కలిసి ఇందానికి కలిగింది చూడండి దాని తర్వాత ఆటంకం ఇచ్చేయండిపోయిందంతా అక్కడే మాట్లాడున్నాడు అప్పుడే పాపాలు అడే తీర్మానించుకోండి ఈ రోజు ఎంత మంది అస్ట్ ఉన్నారు చెప్పండి నేను చెప్తే నేను రాత్రి డిసెంబర్ టైంలో నైన్టీ టూలో నాకు రాత్రి తొమ్మిది గంటల టైంలో నాకు ఆ స్వరం వింది త్వరగా ప్రాబ్లం ఉందని నేను తిన్న వారి ఫైవ్ పోయినా చల్ల గురించి పెరిగి ఉంది అవి తలుపు కొడతా పాస్ పరిస్థితి ఏం నాకు అర్జెంట్ గా ప్రాబ్లం ఉండాలని ఉంది షూరా హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇంకా చీకటి వెళ్తుంటే నాకు ఇచ్చేసి తర్వాత ఎందుకంటే ఎట్లైనా మార్చు పరిస్థితి ఎయిట్ ఓ క్లాక్ అంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోతే మళ్ళా సైతం సాయంత్రం ఏదో ఇది మళ్ళీ రేపు మళ్ళీ పరిస్థితి చండి చాలా మంది అట్లా నిర్లక్ష్యం చేస్తారు ఒక అమ్మాయి వచ్చిన చెప్పేసి ఇచ్చేస్తా నిజం కాలేజీలో అమ్మాయి కాలేజ్ పెసుకుంటుండే స్టూడెంట్స్ మాట్లాడుతుంది ఇంగ్లీష్ పిలుస్తున్నాయి చాలా పక్కన ఇంగ్లీష్ డైనామిక్ అసలు టీచర్ ప్రొఫెసర్లే భయపడేటాలి అమ్మాయికి అమ్మాయి మాట్లాడుతుంటే అంత భయపడాలి ప్రొఫెసర్లు క్లాస్ లో అమ్మాయి కూర్చుంటుందంటే ప్రొఫెసర్లు భయపడటే అమ్మ మీ అమ్మాయి కూర్చొని మోసం గాలి తీస్తుంది తెలంగాణ భాషల్లో గాలి తీస్తుందని వాళ్ళు భయపడుతుంటే లెక్కించడం అంటే ఆ అమ్మాయి తమ్ముడు నాకు స్టూడెంట్ ఉండే అమ్మాయి తమ్ముడు ఒకరోజు నాకు చెప్తున్నారు కొంచెం ఆఫీస్ చాలా తాత అమ్మాయి ఆయన అమ్మాయి పాస్ ఉంటుందమ్మా అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినా తీసుకుంటుంది అయినా అనమాట టెన్త్ క్లాస్ పాస్ అయినట్టుగా ఇప్పుడు తీసుకో అమ్మాటే ఇంటర్మీడియట్ అనగా తీసుకుంటుంది ఆయన డిగ్రీ బీఏ చేస్తుంది బీఏ ఇంటర్మీడియట్ అయిపోయింది ఏదైనా చేయటం లేదా డిగ్రీ అనగా తీసుకుంటా లేదా అయినా అని ప్రోస్పెండ్ చేసింది మూడు నాలుగు సార్లు లైఫ్ లో కానీ అహము ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదు ధైర్యము కాబట్టి అందరినీ హీలన చేసేది ప్రొఫెసర్ అని హీలన చేసేది ఆమె దగ్గర ఒక కుట్ర ఉండేది కుక్క పేరు ఒక ప్రొఫెసర్ పేరు ఒకట స్వామి ఏమో రాజు ఏదో ఉంటే ఆ పేరు పెట్టుకుంటారు కదా మీరు కుక్కలకి ఏం పెడతారు పేరు పేరు జిమ్మి మా సందలు పెట్టండి జిమ్మి అనే పేరు అది రోడ్ కూర రోడ్లు తిరిగే కుక్కకి దాంతో పాటు ఇంకొకటి కానీ దానికి జోని అని పేరు పెడితే బాగుండేది కదా ఎందుకంటే జిమ్మి జోనీ కరెక్ట్ కలిసే పేరు అన్నట్టు ఒక కుక్కకి జిమ్మి అని పెట్టుకున్నారు ఇంకొక కుక్కకి పెట్టలే పేరు అది జిమ్మి అయితే జోని కదా నేను చెప్తున్న పేరు ఎందుకంటే ఇంగ్లీష్ లో జిమ్మి జోని అని పెట్టుకుంటారు జిమ్మి ఒక పిల్లలకు పెడతారు జోనీ ఆడపిల్లలకు పెడతారు అన్నట్టు అదే అన్నట్టు మళ్ళీ దానికి కుక్కల ఫేర్లు పెట్టుకుంటారు అంటే మనుషుల ఫేమ్లు అంటే ఈ అమ్మాయి ఎంత ఆహారం అంటే ఆయనకు ఒక కుక్క ఉంది పెట్టుబడి కుక్కలు పెట్టింది ఏమంటారుయన్స్ బొమేరియన్ కుక్క తను ఆడుకునేదంట అమ్మాయి అమ్మాయి ఒక రోజు అట్లా నాకిందంట అమ్మాయికి ఆ కుక్క అంతే ఆయనకి రేపీస్ వచ్చేసింది పిచ్చి కుక్క పిచ్చట కాటి పిచ్చట వచ్చేసింది అమ్మాయి హాస్పిటల్ వేసినట్టు భయంకరంగా అరిసి అరిసీస్ వచ్చింది సమాధి అది ఏమంటారు జ్ఞాపక కూటమిస్తుంది కదా జ్ఞాపక కూటమి ఇద్దరిగా నేడుస్తుందంట అందరూ దారుస్తుందంటే ఆయన మీరు పదవలేదు ఎందుకో తెలుసు వాళ్ళు నేను చెప్తున్నా నేను అమ్మాయి చనిపోయిందని నేడుస్తుంది ఆ అమ్మాయి రక్షణ పొందకుండా చనిపోయిందండి నేను ఏడుస్తున్నా నా కూతుర్ని నేను ఎప్పటికి చూడండి పడలకుండా అది ఏడుస్తున్నా అన్నట్టు ఆ బాబు వచ్చి నా దగ్గర చెప్తుంటే నా కళ్ళని చెప్పండి నేను ఎట్లంటే ఇంకా నేను కవర్పేజ్ అవుతున్నా వాటి ఏం చెప్పడం నాకే ఎదురు దొరికితే ఆ కేసులు అర్థమైనా మీకు నాకేందుకు వస్తారు చెప్పండి నాకు తెలుసు ఎక్కడ కూడా వాటి ఏం చెప్తున్నా కాంప్రమైజ్ కాదు ఒక ఆయన పోస్పోన్ చేస్తున్నాను ఎన్నో సంవత్సరాలు నాలుగు సార్లు హార్ట్ అటాక్ వచ్చింది మూడు సార్కి చచ్చుకోవాలి యాక్చువల్గా నాలుగు సార్లు హార్ అటాక్ వచ్చి స్టేజ్ మీద నేను ఆయన వాళ్ళ ఇంటికి నేను ప్రేయర్కి నేను చెప్తే నీకు వస్తే ఇంకా కంప్లీట్ అవుతుంది సార్ నేను ఇప్పుడే పర్సెంట్ తీసుకుంటా సార్ అన్నాడు ఎన్ని సంవత్సరాల పోస్ట్పోన్ చేస్తున్నా ఆయన ఈ రోజు నేను తర్వాత నేను ఎట్లా తీసుకుంటే ముందు ఫంక్షన్ పెట్టినా ఇంతమందిని పిలిచినా వాళ్ళ కండక్ట్ అన్నం పెట్టాలా అంత తిన్నాగా తీసుకుంటా సార్ అన్నాడు మీకు అర్థమవుతుందా నేను చెప్పే విధానం చెప్తున్నా ఎవరు రేపు అనేది చూడలేదు రేపటి గురించి చింతించదు అన్నట్టు రేపు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు నువ్వు పెద్ద అంటే నీకు వస్తుంది నీకు ఇచ్చిన అధిక తీరు ఎవరికి తీర్మానించుకోండి బైబుల్ అంటే చూసిదిస్తే ఈ రోజే తీర్మానించుకోండి రేపు అనేది ఎప్పుడు పెట్టుకోద్దు అందుకే ఎంత అల్సిట్ అయినా ఈ రోజు ఎంత కష్టం ఉన్నా ఏమున్నా కానీ ఈ రోజు పని ఈ రోజు ముగించేస్తా రేపు ఎట్టు వండర్స్ అర్థం వస్తే ఉద్యోగాలు పోతాయి శాలరీస్ వాళ్ళు చని శాలరీస్ చాలా భయంకరంగా ఉంటుంది ఆయన కానీ ఘోషిస్తారు దేవుడు భయపడం మనము మరి రేపు నాకు తెలియదు కాబట్టి ఈ దినం తీర్మానించుకోవాలా మనం ఇదినే మంచి దినం లక్ష దినం ఇదే ఎంతకంటే మంచి దినం ఇంకా ఒకటి ఉన్నది సృష్టింది నాకు తెలుసు ఈ రోజే మంచి దినం ఇంకా నువ్వు బతుకున్నావు ఆయన కృపా నీకు ఒకసారి కృప పోయింది అనుకో తప్పకునే చరిత్రాల మీద కృప ఉంటుంది కృప వెళ్ళిపోతాయి కృప వెళ్ళిపోతే తప్పన పడితేస్తారనండి మనం అంతా పరిచుకున్నామంటే ఆయన కృప ఇంకా మన మీద ఉంది కాబట్టి ఈ టైంలో త్వరగా ఫిల్ ముంచుకోవాలా ఇంకా ఎంతమంది రంగు చుట్టాలు బంధువులు మిత్రులందరినీ నడిపించండి దాని తర్వాత ఎవరినా ఫిలిప్ అది నా పాయింట్ నేను కంక్లూడ్ చేస్తున్నా వాక్యా ముగిస్తున్నా నువ్వు ఫిలిప్ నేను ఎందుకు ఫిలిప్ అర్థమైతే నువ్వే ఫిలిప్ నందరే ఫిలిప్ ఆయననే ఫిలిపు నేను ఎందుకు ఫిలిపు రవి బాబా గుర్తున్నా అందుకొచ్చి అమేష్ నేను గురించి అక్కడికి ఆయన బాప్సం అనుకుంటున్నా అంటే దిలీప్ పట్టి ఆయన నీ హైదరాబాద్ తీసుకొస్తానన్నా హైదరాబాద్ నాకు వెళ్ళాలన్నా అజీర్ నగర్లో బాప్సం ఇవ్వండి అరే కందుకూరులో ఉండే వంశిని నువ్వు హైదరాబాద్ తీసుకొచ్చి అజీర్ నగర్లో బాప్సన్ ఇవ్వడానికి నా కొడుక నేను ఎందుకు ఇవ్వాల భాప్తాం ఇచ్చుకోండి వాళ్ళు నా మీద ఆత్మ నీళ్ళ నేను స్వీకరించిన వాక్యం స్వీకరించలేదా నువ్వు ఇవ్వచ్చు కదా బాప్తీసాం నేను ఇవ్వచ్చా హండ్రెడ్ నేను చెప్తున్నా ఇవ్వచ్చా రేపు ఎవరైతే నేను మీకు భావిగుంటా చెప్తున్నాను చూడండి ఇవన్నీ మతంలో మీరు నేర్చుకుంటారు మతాలకి బయటకు వచ్చినాక మీరు నేర్చుకునే వదిలేసేయండి మీరు ఆత్మలను పోగొట్టుతున్నారు దేవుని పరలోకం తెరిస్తుంటే దాన్ని బలవంతంగా మీరే మూస్తున్నారు ముందుకు వెళ్ళిపోండి ఆలోచన చేయకండి ఎవరికి వెళ్ళిపోయిన చెప్తుంది ఎవరు ముందు మాట కూడా మాడతారు వెనక తిరిగి చూడూ క్రీస్తు సేవా పొలములో దుమ్ముకుంటూ సాగి పదండి పదండి శిష్యులాగా పాడి జయ జయ తీసుకోండి ఎవడి పొలం వండే ఎవడి నాగలి వాడే నాగలు నాదే నీ నాగలు నీదే నేను ఎక్కడో దుంపుతుంటే నన్ను ఫలంగా తప్పొచ్చారు మీరు అర్థమవుతుందా ఎవడి నాగలి వండే ఎవడి పొలం వండే నీ పొలంలో నేను ఎదుగునాల నీ పంట నీరే నా పంట నాదే నాగలు నాదే నాగలు వేసి వాళ్ళు వచ్చిన అంతటి పోయి నాకు ఖర్చు మీకు చెప్పడానికి వచ్చినది అంతే ఈ భష్యం అద్ధమవుతుందా కాబట్టి మీరు మీరు వేస్ట్ చేయకండి ఎందుకంటే చాలా వేస్ట్ అయిపోయింది నేను ఫైన్ గా చాలా వేస్ట్ చేసుకుని వచ్చాండి ఎంతకాలం భవిష్యత్ చేసుకుంటూ కూర్చుంటాం చెప్పండి అప్పస్తులు చేసినట్లు అప్పుడు సెకండ్ చనిపించింది సెకండ్ మరణం ద్వారా చెదిరి మొత్తం అప్పస్తులు మూడు వందల నలభై మంది యాభై మంది మూడు వందల నలభై తర్వాత ఐదు వందల మంది ఆపొస్తుంది మూడు వందల నలభై మంది ఒకటి జలవేషన్ అదే పడవాడతారు ఉద్యోగం వస్తుంది ఫుల్ ఏ లాభం అరే బయట సత్మర్ మనుషులు నశించిపోతుంటే ఉద్యోగం జరిగి నింపుకుంటున్నావు ఆత్మ ఎంతసేపు నింపుకుంటావు ఎంతసేపు ఖర్చు తీసుకుంటా ఉంటాయి బయట నశించిపోతుంటాయి మనుషులు ఇది డెస్ ఎంతమంది ఎక్కువ ఈ దేశంలో ఒకసారి గుబుల్ కొట్టుకున్నారు ఇప్పుడే క్లోజ్ చేయలేదు హౌ మెనీ పీపుల్ డై ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీ డే ఎవ్రీ ఎవ్రీ సెకండ్ క్షణానికి ఎంత మంది చనిపోతున్నారు అంటే స్టాటిస్టిక్స్ ఉంటాయి కొన్ని లక్షల మంది పోతున్నారు మీకు ఉత్త జలుపుతోనే కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం ఉన్నతలు కాదు పురోనతలు చచ్చిపోతున్నది తక్కువ ఉత్త జలుపుతారు చచ్చిపోతున్నది ఎక్కువ మీకు ఎలాది సైన్స్ పార్టీ చెప్తున్నాను ఏ రోగంతో చనిపోతారు ఎక్కువ మీరు అనుకుంటున్నారా క్యాన్సర్ తన ఎక్కువ చనిపోతారు ఎయిడ్స్ తన ఎక్కువ చనిపోతారు ఉత్త జలుపుతో ఎక్కువ ఫ్లూ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో ఫ్లూతో లక్షల నిమిషానికి ఎంతమంది నూట ఇరవై మంది చచ్చిపోతున్నారు అంటే మీరు ఇంకా కెల్కులేషన్ చేసుకోండి ఒక నిమిషం అరవై నిమిషాల ఈ దేశంలో నూట ఇరవై ఇంటూ అరవై చెప్పండి లెక్కేస్తారు ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ టూ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ పీపుల్ గంటుకోవచ్చారు ఏడు వందల ఇరవై మంది గంట చచ్చిపోతారు ఈ లోకం ఈ దేశంలో నిర్ ఊహించుకోండి ఈ రోజు ఎంతమంది గంటల ఇంటు ట్వంటీ ఫోర్ అంటే కదా అంతేహించుకోండి ఎన్ని వేల మంది మనం ఏం చేయాలి చెప్పండి నేనేం చేయాల ప్రభావం అన్న వాళ్ళందరూ మేము ఏం చేయాల మీరు ఆ పోస్టుల దగ్గర వచ్చి ఇప్పుడు ఏం చేయాలా ప్రతి వాడు నార్మల్ స్పంది పాపక్షన్ ఏసుక్రీస్తున్నామన్న పాందుడి అంత అర్థం కాలేదు ఏసుక్రీస్తున్నామన్న పాపంధుడి అని హెచ్చరించిండ్రు మనం కూడా అది హెచ్చరిస్తున్నాం అంటే రఫ్ యారా ట్వంటీ థౌసండ్ అనుకుంటు రఫ్ అండ్ ట్వంటీ థౌసండ్ అనుకుందాం అప్రాక్సిమేట్గా ఇరవై డైలీ ఇరవై వేల మంది పోతున్నారు అవి కొంత ఇట్లా కరోనాతో దాంతో ఇంకొంత కలిస్తే ఇంకెంతమంది రోజు గడిచిపోతుంటాయి ఈ వైరస్లు బిలియన్స్ అని పోతారు బిలియన్స్ అనేది దానికి అది విధానం ఏం చేయాలి కానీ శరణ కానీ రక్షణ పుజనాక శరణ విడిచిపెట్టే మంచిది ఆ ప్రాణం కోరిక ఆ ప్రయాసరితే మనము ఇది ఒక మంది అందరూ చెప్పాలా ఎంతమంది నువ్వు సో చనిపోయిన వాళ్ళు ఉండడం ఇప్పటి వరకు ఇరవై మంది రోజులు నీకు గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉంటారు నువ్వు చెప్పకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎవరు తెలుసు నువ్వు పలానా ప్రాంతాలు పోయితే ఆంధ్రలో కొంతమంది రక్ష పొంది నాకు అనిపిస్తుంది షాక్సారి పల్లకపోయినాక ఎవడో వచ్చి బ్రదర్ నువ్వు వాక్యం చెప్పడం వల్ల అంటే ఇక్కడికి వచ్చినా బ్రదర్ అంటే నీ పరిస్థితి అట్టుంటుంది ఆశ్చర్యం ఉంటుంది కదా నేను ఇప్పుడు చెప్పు నేనకి అట్లా నీ పరిస్థితి ఒక్కరు రాలేదు అనుకో నీ అప్పుడు ఎట్లుంటుంది నీ పరిస్థితి పండకపోతావు నువ్వు రక్ష పంజులు కాబట్టి నీ దగ్గర ఎవ్వరు రాలేదు నీ పరిస్థితి దుఃఖం నేను ఒక్క పని చేయలేకపోయినా ఈ లోకంలో శరంలో నేను ఇంకా అవకాశం లేదు మళ్ళీ నేను పోలిం పోయి శరణంలో నేను ఆ ఒక్క పని చేయలేకపోయినానే అన్న నేను యువ యుగాలు వెంటాడుతా పల్లకంలో ఉన్నంత కాలంలో నేను వెంటాడుతాడు ఉత్తచ చింత నచ్చిన చచ్చిపోయి ఉత్తచచింతచ్చున్నారు ఏం లేదు ప్రభావ అట్లాంటే అక్కడ కూడా ప్రభు ఉత్త రచ్చినప్పుడు మాటవాళ్ళు పర్షిప్ చాలు ఇనఫ్ ఆయన అది క్రియ చూస్తుంది ఇసల్ పలువలో నశించిన వారిని వాళ్ళ దగ్గర మీరు మీరు ఎక్కడ పోవాలా అనిలోకి పోవాలండి మీకు ఇచ్చిన విధానం అది మీరు అనులకి పోవాల ఒక ఫిలిప్ లాగా దేవుని స్వరం వినాలా దేవుని ఆత్మ నడిపేట మీకు అవసరం ఈ ఫిలిప్ తర్వాత అక్కడ ఉంది వాక్యం మీరు కూడా చదువుతున్నాయి ఫిలిప్ మళ్ళా ఎప్పుడు కనిపించలేదంట ఎక్కడ కనిపించలేదు ఎవరికి వెళ్ళదు ఎంత ట్రై చేస్తున్నాడు దాన్ని తెలుసుకోవాలి ఫిలిప్ మళ్ళా ఎవరు కనిపలేదంట ఎక్కడ కలిసిపోయిందో ఎక్కడ చనిపోయాడో ఎవరు స్టోరీ ఎదితో లేదు ఆ ఒక్క పని కొడుకు ఆయన చూపిస్తున్నాడు దేవుడు రెండు స్థాయిలో చూపించాడు అరవ తన చూపించింది ఇక్కడ చూపిస్తున్నాడు ఆ పుష్కరంలో ఆరు ఎనిమిది ఎనిమిది తర్వాత కింద కనిపించలేదు ఈ సేవ నా సేవ అంటే నువ్వు కనిపించదు తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు ఎక్కడ పుస్తకాలు గెలు ఏడు ఆశ్చర్యకరంగా ఉంటాయి ముందుగా కార్యాలయం మంది ప్రభుత్వ పుస్తకం ఎస్ట్ నువ్వు తీర్మానించుకుని పోయినాడు అటువంటి ఉండాలని స్వాగతం చేస్తాం నువ్వు పరిశీలించుకోవాలి జరిపిన తప్ప నాకు అన్ని కళాకి నేను ఇందులో దాన్ని నాటేసుకోవాల్సిందే కదా మన శరీరం తప్ప నేను ఒక నాటం ప్రభుత్వం అన్న తీరు మీకు అవసరం లేవచ్చు నాకు ఇచ్చిన ఈ యొక్క తలాంతిని నేను మీ మై మార్థం పడాల ఒకటి ఇస్తే రెండు చేసుకోవాలా మూడిస్తే ఆరు ఐదు చేసుకోవాలి ఆరు చేసుకోవాలి ఐదు ఇస్తే పది చేసుకోవాలా డబ్బులు చేసుకోవాలి కానీ అందులో దాని గుడి నాటేస్తే ఏమర్థం ఉందా చాలా మంది దేవుని బిడ్డలు క్రైస్తవు సమాధి తోటలో నాటేసుకున్నారు వాళ్ళ పని వాళ్ళ తలాంతలు గొప్ప గొప్ప ఐడియాస్ గొప్ప గొప్ప సేవ విధారాలు అద్భుతాలు చేయాల్సేవాడు దేవుడి సేవలో ఎంతమంది ప్రపంచం కనిపించేవాడు వాడి తలాతుతో పాటు సమాధి దూడదండి సమధితో పిలిచేయండి ఒకసారి మీరు కనిపిస్తుంది ఆ తలాతులన్నీ నాటిస్తున్న భూమిలో మండల మీద రాసుకుంటే గొప్ప వ్యక్తులని గొప్ప తలాతులన్నీ భూమిని నాటిస్తున్న దోగలని సమాధితో నిమిషం పడాలని మన క్యాపిటల్కి రావాలా దుఃఖం ఎంత నిష్ఫలం చేసుకున్నారు వీళ్ళందరూ మీరు వన్ వే టికెట్ ఇల్లు కూడా ఒకటి టికెట్ లేదు ఇక్కడ టికెట్ లేదు ఇక్కడ నువ్వు ఎక్కడి నుంచి పోవాల్సింది ఒకటే మార్గం రిటర్న్ టికెట్ లేదు ఏం భయపడలేదు నువ్వు భయపడుతున్నా ఇంకా చర్యంగా పరేవు చర్య గురించి భయపడతావు ఎవడు వస్తాడు ఎవడు ఉంటాడు ఎవడు కొట్టడో అని భయపడి కోట్టుకోతున్నా సేవ ఎవరు భూమి స్థలం తెలియకుంటుంది అలాగే మీ స్థలం ఎవరు తిరిగి మీ భష దగ్గర వెళ్తుంటే మీకు వందలు లేకపోవడం మేము మాత్రం మాట్లాడుకోవాలి మీకు వందలు పోవాలి మేము వెళ్ళిపోవాలి ఆ మంది మీరు ఎక్కడి నుంచి వెళ్తాం ఆ తొమ్మిది మందిలో సెషిల్ బయటికి వేసే వాటిని ప్రకటించడం కాలకాలను ముగించుకున్నాడు రెండవ మంది ఫిలిప్ ఆత్మచిత నడిపింపబడి ఇతరూపేకి నప్పించకుండా వాటిని చెప్పింది అక్కడి నుంచి మాటలు అయిపోయింది ప్రతి ఒక్క ఆటని జీవించారు కావాలి మేమే అట్లా జీవించలేకపోతున్నాం అంతవరకు ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నాం బయటకు వెళ్ళేసి క్రైస్తవులకి చెప్తున్నాం అందులో చెప్పలేని స్థితిలో ఉన్నాం మేము తీర్మే నీ ఆత్మ చులుపుని ఎట్లా నడిపించిందో ఆయన ఎట్లా మాట్లాడగలుగుతుంది ఫిలిప్తో అట్లా మేము కూడా వినాడపడ మీ యొక్క ఆత్మీయ స్వరం మాతో మాట్లాడి నడిపించి మీ కొరకు సాక్షన్ పెట్టుకున్నాను దాని సంతాన్ని మీ కొరకు తీర్మనించుకునే ముందు సేపడమే క్రీస్తు పురో దిలీప్లాడు అక్కడ బాలాజీ నగర్ లో జరుగుతుంది ప్రేరు అది రావణ్ కలిపి కాలు పన్నెండు గంటల అక్కడ దమ్మాయి గుళ్ళనాయి అయిపోయింది సార్ అయిపోయింది అయిపోయింది ఛాన్స్ చెప్పింది ఏమిటే బయటకు రాగానే ఆన్లైన్ జాయిన్ అయినా ఏం చెప్పండి ఓకే అన్న ప్రైజ్ అయితే మనకు వచ్చినప్పుడు మీద చెప్పినట్టు తండ్రి కుమార పరిశుదన తీసుకుంటారు అయితే ఒకటి అప్పుస పంతొమ్మిది అది ఒకటి చెప్పిస్తారు పక్కనే అవసరం ఏసీ ప్లేస్ నామము లోనికి అని చెప్పింది అయితే తండ్రి ఎక్కువ కుమారులు పోయో పరిశుత నామము లోనికి అని వచ్చేస్తున్నారు ఫాదర్ అంటే తండ్రిని నేమైనా ఒకటే కుమారుడి నేమైనా ఒకటే వర్శనాత్మ నేమైనా ఒకటే కాబట్టి ఇంత నేమ్ అనబడింది అది వాళ్ళకి అర్థం కండి శిష్యర్థం కనిపిస్తున్న భాష ఇచ్చి ఆపోస్త కారణాలు తర్వాత నామో అందుకు మనం ఆపోస్ట్ బాధలు ఉన్నాం కాదు మనం ఏ స్థితున్న భాషిస్తాం ఎందుకంటే అన్నయ్య మన ప్రభుత్వ తండ్రి మరియు మన ప్రమే హర్షదాత్మకుడు మన ప్రమే కాబట్టి ఆయన నామం వేస్తారు ఇప్పుడు తండ్రి నామం అంటే ఏం చెప్పాడు ఒక సార్ ఇంత నేమ్ ఆఫ్ ఫాదర్ అంటే ఏ ఫాదర్ ఏ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ అంటే ఏ సన్ ఐడెంటిటీ ఉండలేదు అడ్రస్ ఉండలేదు అడ్రస్ లేదన్న ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అంటే ఏ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ అంటే ఏ సన్ ఇంద నేమ్ ఆఫ్ పోలీసు రేట్ అంటే ఏ నేమ్ నాకు ఒక పేరు ఉంది ఇప్పుడు నా ఐటీ మీరు లెక్క రాస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ అని పంపిస్తే ఇంద నేమ్ ఆఫ్ ఫాసర్ పంపిస్తే వస్తారు పోస్ట్ ఆఫీస్ లో ఏం చేస్తారు సార్ ఒకటి పేరు రాలేదు అనేసి అడ్డం పడేస్తారు చేత చేయబడిస్తారు అని సరిగా అడ్రస్ లేకుంటే పడేస్తారు అన్నట్టు అలాగే ఎవడో రిటర్న్ పోతుంది కాబట్టి ఇంత నేమ్ ఆ నామాన్ని ఉచ్చరించిన అప్పుస్ అందరూ అందుకే అపోస్త కానీ పంతొమ్మిది అధ్యయంలో ఒక విషయం తిరిగింది చూడండి అది చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది అధ్యయనంలో ఎందుకంటే నాకు ఈ ఆంగ్లికన్ చర్చ్ వాళ్ళందరూ తగులుతుంటారు అప్పుడప్పుడు ఈ క్యాథలిక్ చర్చ్ అండ్ చర్చ్ వాళ్ళు చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఆయన పేరు అపోలో అని ఉంది ఈ అపోలో అనే సేవకుడు ఆయన కూడా శిష్యులు ఉన్నాడు చాలా మంది సేవకి అపోలో అనే సేవకుడు తన శిష్యులతో పాటు కొరంతి పై ప్రాంతానికి వచ్చాడు అక్కడ చూడు ఉన్నప్పుడు జరిగినది ఏమనగా సంచరించి ప్రశ్న చేస్తుంటాడు దేవని ప్రశ్నిస్తున్నట్టే అపోలో శిష్యులు అక్కడ జమ అయింది అపోలో అక్కడ సేవ చేస్తున్నారు అపోలోను ఎక్కడికి సేవ చేసుకున్న శిష్యులతో పాటు వచ్చండి మంచిది చూడండి ఈ శుక్రస్థాన ప్రాప్స్ పొందుకోకుండా వర్షదార్త్ అభిషేకం సేవ చేస్తున్నాడు అది అయితే పావులు కూడా అదే టైంకి అక్కడికి వచ్చాడు ఆయన సంవత్సరం చేసినప్పుడు పావులు ఆ టైంకి అక్కడికి వచ్చింది అపోలో తన శిష్యులు పావులో తన శిష్యులు ఇద్దరు ఎప్పుడు పావులు ఆడుతుంటారు అపోలో శిష్యులతో పాటు మీరు ఎవరు విశ్వసించినప్పుడు మీరు విశ్వసించినప్పుడు ప్రసాద్ పొందుతారా అంటే విశ్వసిస్తేనే పరిశాంతం పొందుతారు అనే పైన చెప్తాను ప్రసాద్ పార్టీ అంటే అంతే కదా ఏంటంటే మీరు విశ్వసించినప్పుడు పరశాత్వం పొందుకి రా అంటే అప్పుడు అప్పుడు సేవకుడు అసలు పర్షాత్మ గురించి మాకు ఒక్కరు చెప్పలే ఆలోచన శుభార్థ పర్షాత్వం పొందుకోవడానికి ఎవరు చెప్పలేకపోతే అసలు వాళ్ళ సేవ చేస్తారు కానీ ఆ శవతి సేవ చేయలేదు పక్షాత్మని సెవెస్ అభిషేకం ఎక్కడ సేవ చేస్తున్నారు చూడండి చూడండి అట్లయితే మళ్ళీ మీరు మీ విశ్వాసము ఉందంటున్నారు పక్షాత్మ గురించి తెలియదంటారు దీన్ని బట్టి బాక్ సంబంధండి మీరు అతడు వస్తుంది కదా అతడు ఎప్పుడు మాట్లాడుతుంది దేన్ని బట్టి బాప్ సంబంధాలు అంటే అప్పుడు అయినట్టు అంటున్నాయి వారు పురుషోత్తం వాళ్ళు అంటారు ఎందుకు లేదు మీరు ఎటువంటి వాసన తీసుకోండి తండ్రి కుమారు పురుషాత్మకం ఎవరు ఇచ్చారు వ్యూహాన్ని ఎట్లా ఇచ్చిన భాగ్యం వ్యూహం ఎట్లయితే వచ్చారు ఇచ్చావా అట్లా ఇచ్చిందాడు యోగా చూడండి అనగా అనగా విశ్వాసం విశ్వాసం పక్షాత్మ నా కేవలం సంబంధించిన బాధ్యసము కానీ పాపక్షేమాపదు అని చెప్తారు చాలు ఇప్పుడు వాళ్ళ మాటలు విని ఆల్రెడీ బాత్స బోధుకులు సెకండ్ టైం ఇది మనం ఆల్రెడీ బాత్స బదుకున్నారు వాళ్ళు ఎట్లా తండ్రి కుమార పక్షాత్మ నామంగా బాత్స పొందుకున్నారు ఎందుకంటే బాప్తిజం ఇచ్చానించిన విధానం అది ఓల్డ్ టైప్ ఆఫ్ బాప్తిజం అది అప్పటికి ఏసులో చనిపోలేదు అప్పటికి ఏ స్లో చనిపోలేదు బాప్తిజం ఇచ్చిన వ్యూహంలో బాస్టం టైపోయింది కదా ఏ స్లో చనిపోక ముందు ఇచ్చిన బాప్తేజం ఏసులో చనిపోయినాక చెల్లదు అది ఓల్డ్ టైప్ ఆఫ్ ఉచ్చరణ కండని కుమార పర్షదార్త్మ అనేది ఆయన మరణించక ఉచ్చరించి ఇచ్చిన బాప్తీజం అది వాత్రమిచ్చి వ్యూహంతో స్టార్ట్ అయింది కానీ నా వెనుక వచ్చేవాడు ఇచ్చేది అసలైంది నేను మీకు వీళ్ళలో భాక్షం ఇస్తున్నాను కానీ ఆయన మీకు ఆత్మతోను అగ్నితోను భాక్షం ఇచ్చిన కాబట్టి ఏసులో ఇచ్చిన బాప్తిజం అసలు బాప్తిజం దానికి దానికి ఏం అవసరం అంటే నార్మల్సే కాదు పాప క్షమాపణ కూడా అడగాలం మీకు ఆయన ఇచ్చే బాప్తిస్తాము పాప క్షమాపణ నిమిత్తమైన బాప్ తీస్తాము కాబట్టి పాతది చెల్లదు చూడండి ఇమోరిటైజేషన్ పెట్టారు కదా పైసలు అన్ని తీసుకపోయారు కదా గవర్నమెంట్ సిక్స్టీన్ పాత నోట్లన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు తీస్తా మనం పాత నోట్లు తీస్తే కొస్సా తీసుకెళ్ళిపోతుంది తెలుసా పట్టకుండా పోతుంది కొత్త రియల్ బాధని చెల్లదు ఎప్పుడు కొత్త తెచ్చినప్పుడు కొత్త దచ్చినప్పుడు బాధలు చెల్లారు అది కమిషన్ అంటారు కాబట్టి ఇక్కడ ఏ స్థితికరిస్తున్న అమ్మో ఆయన మరణించినాక స్టార్ట్ అయింది ఆయన మరణించకపోతే అందుకే పౌన్ అంటున్నాడు ఆయన తర్వాత వచ్చిన వాడిని ఫాలో అవ్వనగాలంటే అప్పుడు వాళ్ళందరూ తిరిగి సెకండ్ టైం భాష పొంది కాలేదా చూడండి ఎందుకు రాదు గారు తండ్రి కుమార పరిశుద్ధ నామంగా వచ్చింది వచ్చిందా లేదా ఎందుకు వచ్చింది విశ్వాసం ఎవరు వచ్చింది విశ్వాసానికి కర్త కొనసాగించిన విశ్వాసానికి కర్త అంటే విశ్వాసానికి పుట్టించడం కూడా వేసుకోవాలి ఆ నామాణంలో భాష విశ్వాసం వ్యక్తి వస్తుంది అంటున్నాడు కాబట్టి ఆ నామంగా వాళ్ళందరూ నేను అనేది ఏంటంటే ఇక్కడ అన్నికంటే ముఖ్యమైన సార్ వాళ్ళు సేవకులు దేవుడు సేవకులు అపో తన స్టేషన్ అందరూ సేవకులు దేవుడు సేవ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ బాక్స పొందిన వాళ్ళు సెకండ్ టైం అయితే బాక్సం పొందితే వాడి పాలసీ ఏం చెప్పండి మొత్తం తీసేదా సిగ్గు సిగ్గుపడ్డా సిగ్గు చెప్పాడు కదా సిగ్గుపడిన అవసరం లేదు చాలా మంది సిగ్గుపడతారు అందుకే నేను పరిచయం ఆ పక్షంలో కూడా పొందలేదు ఆ పక్షం వాళ్ళ పొందితే నాకు సాదృశ్యం ఏసుకృష్ణ భక్స్ పొందుతారు మనం ఇవన్నీ పరిశీలించే కదా ఎంత కాలం ఇస్తున్నాం ఇవన్నీ పరిశీలించే వాక్య ప్రకారంగా ఇస్తున్నాం వాక్యం లేకపోతే ఇస్తున్నాం వాక్య ఆధారంగా ఇస్తున్నాం ఎందుకంటే ఫిల్ప్ కూడా ఏసానికి మాత్రం ఇచ్చాడు దానికి ముందు ఫేపులు వేసాడు మాత్రం ఇచ్చాడు ఎంత మందికి విషయం ఏసాను ఆశ్రెస్డు ఎందుకంటే వాళ్ళ కానీ అదిపర్చండి అపోలో తన శిష్యులకి అది మొదట ఆశావతి సేవ చేయాలి కానీ పశువులకు అభిషేకం లేకుండా సేవ చేయాలని నేను చెప్తాను నాకు నేను అనుభవం కూడా చూసినాను గొప్ప నెంబర్లు వాక్యం తప్పింది ఇంత బాగా వాక్యం చెప్తున్నాను లాస్ట్ లో చాలాసేపు చెప్పిన వాక్యం కానీ భయం లేదు చెప్పాల్సిన విషయం మొక్కలు పెట్టుకుంటూ ఇది రేర్ ఆపర్చునిటీ మనకి లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు దొరకదు నేను పాపాలు ఎందుకు పశ్చాత్మ నాకు తెలుసు డైవర్జెన్ నేను చేసేసి తప్పక చేసేట నేను అక్కడ నా పాత్ర నాకు తెలిసే డిస్ట్రిబ్యూట్ చేయాలి మేనేజ్ ఎవడి పాత్ర బాడి బాగా అంతా తీసుకోండి ఎవడి పాత్ర అది ఇంకొక పాత్ర కేవలం మధ్య మీద డిస్ట్రిబ్యూబ్ చేసే చాలా మంది వస్తున్నారు భయపడకుండా వెళ్ళావాడు పాప వాళ్ళకి అందరూ నేను చెప్పినట్టు చెప్పాలంటే ఆ పెట్టిన కూడా అంత రెట్లు టోపిల్ తెలియన పట్లే మహారాష్ట్ర టైం తెలుసు ఏంటంటే ఆ ఘటనానికి శక్తి ఉండదు ఈ వాక్యకి శక్తి ఉండదు అది తీసుకుంటే వాళ్ళకు తీసుకోకపోతే మొత్తం గడ్జల హార్టీ అప్పుడు మీకు కఠినమైన పెద్ద పెద్ద గుండాలి సంతోషంతో హ్యాపీ పాయింట్ సంతోషం ఏంటే సార్ ఏదో లోపం ఉంది ఏదో లోపముంది ఇంత పక్షింది దేవే నమ్మకున్నాను నేను పక్షం ఉంది నాకైనా లోపం ఉంది ఏదో లోపం శిషులందరినీ శిష్యుల ముందు ఈయన భావసం తీసుకుంటే ఎంత తగ్గినా రాసి దాటి వచ్చింది అప్పులు ఎంత గొప్ప తగ్గించిన శిష్యుల ముందు ఎంత తగ్గించుకునే భావసం అటువంటి వివరంగా అప్పులు వాళ్ళ తగ్గించుకోండి ఇది ఫాంటస్టిక్ స్పెషల్ డే నిచుని వన్ చదిస్తాను ప్రింట్స్ చదువుదాం అసలు మనం మొదలు పెడదాం స్టార్ట్ కొడదాం నాలాగే కొడదాం అది చాలా అవతలి గాలి ఉంది అది కొద్దిగా ఇస్తది సెకండ్ టైం ఆఫ్ ఇస్ అబౌట్ అండ్ సెకండ్ టైం ఆఫ్ ఇస్ అబౌట్ అండ్ కొద్ది కొంచెం వంగలేసి కొంచెం సదాకు వంగలేసి కొంచెం నువ్వే నన్ను మూసి పెట్టుకున్నాను చిత్రలో రావాల్సిన వేలని నువ్వే మూసేసిన కాలం చేసిన చిత్రం రావాల్సిన విషయం చెప్పకుండా చెప్పదు అని చెప్పకుండా ఏం చేయలేదు చెప్పోడించాలి పరిగణించారు కాబట్టి అంట చేసుకుని చెప్పేసి కష్టపడి చెప్పగలుగుతా మీరు చెప్తండి మీకు ఒకరి చెప్తాను మీరు పెట్టలేదు అసలు నెల తిప్ప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 అదేనే ఉండేది అనుకోవడానికి వీళ్ళు దేవుడి అనారోగ్యం తీసుకున్నాం దేవుడు అనడానికి వీళ్ళు ఎన్నో అద్భుతం జ్లో తీసుకుంటున్నారు ఏమైనా డౌట్స్ ఓపెన్ చేస్తే లోపల ఏది వివిధ మంచిగా జరిగింది శివంగా స్వస్థం రావాలా అద్భుతం జరగాల నడిపిస్తాడు మీకు శిల్ప నడిపించిన ప్రాథమిక గురించి స్వామి ఎక్కడికో వెళ్ళిపోవాలంటారు ఏదో ప్రాంతాల నుంచి నడిపించాలి చాలా నడుస్తున్న ప్రభుత్వం లోపల నడుచుకుంటుంది ఏదో చూస్తే కలిసిపోతుంది అసలు ఏం చేస్తాను మనం అభిషేకం లేకుండా లేకుండా కానీ పని తిరిగి సేవ చేస్తుండాల ఆశ ఉంది కానీ శక్తి లేదు మనకెవర ఆశ ఉంది కానీ ఆసక్తి లేదు అభిషేకం ఉంది కానీ ఆశ లేదు నిష్ఫలమైపోయింది ఈ సంవత్సరం కమిత కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి డ్రాప్ అయిపోయినారు మనం ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము నేను చేస్తున్నాను పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఎసయ్య నీకు వందనాలు ప్రవ తండ్రి నీకు ఇస్తుతులు నయన స్తోత్రములు ప్రవ గడిచిన కాలం అంతా ఈ దినమంతా ప్రవా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు ప్రవ అవును ప్రభా తండ్రి నాయన మీకే వందనాలు స్తోత్రులు స్తోత్రములు ప్రభా పిలిపి గురించి మీరు మాట్లాడినారు ప్రభా ఎట్లయితే ఆ నమస్కడికి నాయన వాక్యాన్ని ప్రకటించి ఆయనకి రక్షణలోకి నడిపించండు ప్రభా ఆ రక్షణ పొందిన నపస్సకుడు ఆ దేశాన్నంతా ప్రభా నాయన నీ స్వార్థని ప్రకటించండు ప్రభా కాబట్టే ప్రభా పిలిపి మేము కూడా అనేక ప్రాంతాలు వెళ్ళి అనేకులకి స్వార్థ ప్రకటించాలా ప్రతి ఒక్కరిని ఏసుక్రీస్తూ నామంలో మేము బాప్తిసం ఇవ్వాలా ప్రభా నన్న నీ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మేము ప్రకటించాలా ప్రభా కాబట్టి ప్రభా నయనం యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభా నాన్న తండ్రి మీ జ్ఞానంతో నాయన నా తండ్రి మీరు నడిపించండి ప్రతి విషయంలో మీరే తోడుండి సహాయం అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి ప్రభా అనేకులకి స్వార్థ ప్రకటించేలాగా ప్రభా అనేకుల జీవితంలో వెలుగులాగా మీరు మమ్మల్ని మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నేను వాక్యం మీ స్వరం ఇది మీ నుంచే నేను నమ్ముతున్నాను స్వీకరిస్తున్నాను ప్రభా నా హృదయంలో భద్రపరచుకుంటున్నాను ప్రభా ఈ సారంగా ప్రభ నా జీవితం గత గడిచిన కాలమంతా ఏదైనా లేకపోతే నేను నువ్వే నన్ను క్షమించి ప్రభ ఇది మొదలుకొని ప్రభ నా జీవితము నీ వాక్యానుసారంగా నీ చిత్త ప్రకారంగా నడుచుకునేలాగా సమస్తం అన్ని విషయాల్లో ప్రభ నీ చిత్త ప్రకారంగా ముందుకుపోయేలాగా మీరే నన్ను నడిపించమని నా తలంపులో నా జ్ఞానము సమస్తము నా కొట్టివేసి నీ అధికారానికి నీ ప్రవర్త నా ప్రవర్తనంతా అప్పజెప్పుకుంటున్నాను ప్రభ మీరే ప్రభ నా మార్గముత్ర సరళం చేయమని ప్రార్థిస్తూ నా జరేడేను యేసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె స్తోత్రం ప్రభావ పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మహిమస్వరీపఘ దేవ కృపా మేడానికి వందాలుస్తాయి ఆ గొప్ప ఈ గడిచిన కాలమంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రు మూములు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు కనిగించినారు ఈ యొక్క మధ్య కాలశంలో నేను మీ వాకింగ్ చేత మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావ ఫిలిప్ సేవా జీతం ఏ రీతి ఉందో ప్రవా రీతి సేవ చేయాలి ప్రవా తండ్రి మీ ఆత్మ ఆ రీతి మనం నడిపిస్తున్నారు సంపూర్ణంగా విశ్వసిం ప్రవా గొప్ప దేవానికి వనాలు ఇస్తాయా ఒక దశ నుంచి ఒక దశ మీరు మనం ఆ రీతిగా దాన్ని బట్టి నీకు వనాలు అర్పించుకుంటున్న గొప్ప దేవా ఎంతో మంది ప్రభావా రీతికి ఉంటుండగా ఫిలిప్ ఏ రీతి మీరు ఆ రీతి మీరు ఆ రీతిగా ప్రవా అఫోలోనే వాడు ప్రభావ ఆయన ఇసా పరిషత్ అభిషేకం లేనప్పుడు ప్రవా పౌలు వచ్చి స్వార్థ ప్రకటించినప్పుడు అందరి తిరిగి భావనసం పొందుతాయి అన్నీ చూపిస్తున్నారు ఎన్నో విషయాల ప్రభావ ఈ రోజు మాతో మాట్లాడారు తండ్రి దాన్ని బట్టి నీకు వనాలు అర్పించుకుంటున్న నసంపొక సువార్థ ప్రకటించడం వాళ్ళు ఆయన రక్షణ పొందడం ప్రవా ఎన్నో విషయాల ప్రభావ ఆచరికర విషయాన్ని నీకు వందల ప్రభావ ఇక సత్యాన్ని ప్రభావ అనేకులు ప్రతి సంఘం మేము ప్రకటించాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాలి మీరు అక్కడ తొరగించింది ప్రభావ మేము సిద్ధపడాలి అనేకులు సిద్ధపచ్చా సమస్త శిష్యులుగా చేయాలి ఓ ప్రభావ మీ రాజ్యస్వార్థులు సకల జిల్లు మీ ఆ రీతి మమ్మల్ని వాడుకొని ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షులు ఈ ఆరాధనలో పాల్గొనే బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రయించమని క్రీస్ అన్న ప్రశ్న తోటి ఆమె అయిపోయింది అయిపోయింది బ్రదర్ ఆశీర్వాదం మన ప్రవ్వన ఇసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం బ్రదర్స్ ఇస్తల కుటుంబాలకి ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరికీ సదాకాలం తోడినను కాదా ఆమెన్